అస్మాచార్యం పరంపరా సరస్వతి వ్యాసం తోరస్వరూప పూర్ణిమ ఈ రోజు భాగవత సహానికి మనం ప్రారంభించి వారం రోజులు చేస్తాము భాగవతంలో ఉండే ప్రధానమైన మొత్తం భాగవతం ప్రతి శ్లోకాన్ని వారు అక్కడ ప్రతి శ్లోకం ప్రతి శ్లోకం చెప్పాలంటే ఏడు వందల రోజులు భారత్ ఉంటుంది ఎంతవరకు అవకాశం చెప్తున్నా భాగవతాన్ని భగవాన్యాస మహర్షి మహర్షి ఆయన ఆయన అక్కడి పేరు కృష్ణ చాలా పాపులర్ ఆ పేరు బలవాడు బలవని ఉంటాయి అర్జునుడికి కృష్ణ పేరు సరే శ్రీకృష్ణుడు ఆయనకి ఎలాగో కృష్ణహానకుడికి కృష్ణ అని పేరు వ్యాస మహర్షికి కృష్ణ అని పేరు సో ఆయన కృష్ణ ఆయన ఒక నది నదిలో ఉండే ఒక ద్వీపంలో అంటే లంక అంట లంకలంటుంది ఆయన ఒక లంకలో నివాసం చేసి జరిగే ఆయనకి ద్వీపాల నమోదు ఈ వివరాలను మనం చూస్తాం రచింపబడిన పది భాగవత పురాణము ఈ పురాణాన్ని మనం అధ్యయనం చేసేప్పుడు దాని స్వరూపాన్ని గురించి కొనబడుతున్న ముందుగా భాగవతంలో బోధ అంతా నాలుగు అంశాలుగా మనం భావన చేయవచ్చు ఒకటి ఘటనాత్మకము రెండు ఉపదేశాత్మకము మూడు నాలుగు ఆత్మకము వీత్యాత్మకము అన ఘటనాత్మకము అంటే కథలు ఇలా జరిగింది అలా జరిగింది ఈ కథల్లో కొన్నిగా ఉంటాయి ఇప్పుడు శ్రీకృష్ణుడు గురించిన కథలు భీష్మునికి భీష్ముని దగ్గరికి శ్రీకృష్ణుడు కలటం ధర్మరాజు గారికి భీష్ముడైన ఉపదేశం చేయటం ఇవన్నీ హిస్తావి చేస్తాం ఘటనలు అలాగే ఘటనలు జరిగే ఎన్నో అంశాలు గొప్పతనం ఉంటుంది వాటిని మనం తెలుసుకుంటాము ఆ విధమైనటువంటి నిరూపణము లేకపోతే వర్ణన అదంతా కూడా ఘటనాత్మకంగా ఉంటుంది రెండు ఆ ఘటనలో ఘటనగా కానీ లేక ఘటనల కంటే విభిన్నంగా కానీ ఎవరో ఒక మహాత్ముడు అది శ్రీకృష్ణుడు అవ్వచ్చు శ్రీకృష్ణుడు ఉద్యోగులకు ఉపదేశం చేస్తాడు లేకపోతే ఆ దత్తాత్రే మహత్ కావచ్చు ఆయన ఉపదేశం చేస్తాడు ప్రహ్లాదుడు రాక్షస కుమారులకు ఉపదేశం చేస్తాడు ఈ విధంగా అనేక సందర్భాలలో అనేక మంది అక్కడ ఉండేటువంటి జిజ్ఞాసుకి ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశాలు తర్వాత ఉపదేశం ఉంటాయి అటువంటి భాగానికి ఉపదేశాత్మక భాగము చాలా ఉంటాయి ఉపదేశం వాటిల్లో ఎంతో గంభీరమైనటువంటి ఆత్మస్వరూపము ఇంత మాత్రమే కాకుండా జీవితంలో మనం తప్పకు పాటించగలిగినటువంటి వాల్యూస్ జీవన మూల్యములు మనం మన జీవితంలో అవి ఉన్నాయా ఒకవేళ ఏదైనా లేకపోయినా లేకపోతే ఉన్నా వాటిని మనం తప్పనిసరిగా స్వీకరించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఉపదేశాత్మకమైన భాగంలో మనకు విస్తారంగా వస్తాయి భాగవతం ఉంటే అది మహా సముద్రం దాంట్లోకి మీరు రత్నాలు రచిస్తూనే ఇక మూడో భాగము శిత్యాత్మక ఉంటాడు పరమేశ్వరుని ఆరాధిస్తాడు ఈశ్వరుడు సాక్షాత్కారమవుతుంది వెంటనే ఆ ఈశ్వరుణ్ణి తనకు తనకు అర్థమైనటువంటి విధంగా కీర్తించాలనుకోండి ఆ కీర్తించేట్లు ఎంత వరకు మీరు కీర్తించగలుగుతారు ఆ వ్యక్తి గురించి మీకు ఎంత తెలుసో దాన్ని బట్టి కీర్తించగలుగుతారు అదేవిధంగా ఈశ్వరుణ్ణి కీర్తిస్తున్నాడు అంటే ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం అవగాహన ఉందో ఆ అవగాహనకు పెద్ద ఉంటుంది ధ్రువుడు ఈ శ్రీ మహావిష్ణు అని ప్రహ్లాదు సూచిస్తారు ప్రహ్లాద స్థితిస్తారు ఆయన స్తోత్రం చేస్తారు ఇలాగంటే శిక్ష భాగంలో ఆ పరమేశ్వర స్వరూపము ఈ జగత్తుకు ఈశ్వరునికి ఉండే సంబంధము భక్తులకు ఈశ్వరునికి ఉండే పరస్పర సంబంధము ఈవ ఈ అవినాభావ సంబంధమైన ఈ ఈ అంశాలన్నీ కూడా చాలా గంభీరంగా ప్రతిపాదించబడుతూ ఉంటాయి ఇది సిత్యాత్మకం ఇక నాలుగు అంటే ఒక మనిషి ఒక మహా దుఃఖాన్ని కానీ లేదా గొప్ప ఆనందాన్ని కానీ అనుభవించినప్పుడు పెద్ద ఆపకొచ్చిందనుకోండి దుఃఖాన్ని అనుభవిస్తాడు తాను కోరిన కోరిక సిద్ధిస్తే ఆనందాన్ని అనుభవిస్తాడు సో తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేగాన్ని తనలో తాను గానీ లేక ఎదురుకుండా ఎవరైనా ఉంటే వాళ్ళతో గానీ తర్వాత దానికి సమయం సందర్భం ఉండనక్కర్లేదు ఎందుకంటే ఎమోషనల్ అవుట్ అంటే ఎప్పుడూ అయితే అప్పుడే ముందు కనుక చూసుకోకుండా సమయంతో సందర్భంతో ఆలోచించుకోకుండా చాలా స్పంటేనియస్ గా అత్యంత సహజంగా అతను తన భావాన్ని బయటికి వేరేస్తాడు ఇటువంటి గీతులు భాగవతంలో అనేకమైనీల గీ దిక్షు గీతి తర్వాత ఈ గీతిలో కొన్నైనా తప్పనిసరిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ గీతి అనేటువంటి భాగాల్లో మానవ జీవితము ఆ జీవితంలో ఉండేటువంటి సుఖ దుఃఖములు ఒడిగుడుపులు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి మనస్థితిని కలిగి ఉండాలి ఈ విధమైనటువంటి వ్యవస్థనల్ సిచువేషన్ లోతుగా తరచి చూచి వర్ణిస్తాడంటే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది సో ఆ విధంగా గీత్యాత్మక ఆత్మకమైనటువంటి భాగాలు కూడా మనకు అయితే ఈ భాగవతాన్ని అసలు భాగవత సప్తాహము అనే ఒక సంకల్పం కానీ దానిని ఏర్పాటు చేసి వాళ్ళు వ్యవస్థ చేసి వాళ్ళు చెప్పేవాడు గుణి వాళ్ళు ఇదంతా కూడా ఇది కేవలము మానవుడి యొక్క డెలిబరేషన్ అని అంటే స్వేచ్ఛ చేత మానవుడు ఈ విధంగా ఈ కర్మను నేను చేయాలి అని సంకల్పించి చేసేటువంటి కర్మ కాదు ఇది కేవలము ఈశ్వరానుగ్రహించేతనే ఇది సంభవం అనుకుంది ఎందుకంటే ఇంతటి పవిత్రమైన కార్యము వ్యవస్థ దృష్ట్యా చూసినా కూడా కొంత విస్తారమైన వ్యవస్థే నేను కొంచెం వ్యవస్థ పద్ధతి కాకుండా నేను కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాను ఇన్ స్పై వ్యవస్థ దృష్ట్యా కూడా కొంచెం విస్తారమైనదే వ్యవస్థ మాట వెళ్ళాట దృష్ట్యా ఆ జ్ఞానం యొక్క ప్రాప్తి అనేదో మహాభాగ్యం అసలు ఆ దృష్ట్యా కూడా ఇది కేవలం ఈశ్వరానుగ్రహ రూపంగా మాత్రమే దీనిని మనం పరిగణిస్త మన యొక్క పురుష కారం చేతను దీన్ని సిద్ధింపజేస్తున్నాము అని మనం అనుకోము ఇంకైతేనే దొంగల పోతమ్మ గారు అంటారు పలికేటి భాగవత ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏం పలుకుతున్నాము అంటే భాగవతాండే పలుకుతాను ఇంత మిగతా పలుకులు ఉండవు పలికించేది పలికేది నేను కాదు మళ్ళా పలికించేది వాడు రామభతుంది అది అది నేను ధృవపాఖానంలో ధృవ స్థుతిలో నేను వివరిస్తాను నేను పలికిన భవహర ఎందుకు పలకాలి దీనికి ఏమైనా పర్పస్ ఉండాలి వ్యక్తంగా మాట్లాడరాదు మాట మనం మాట్లాడేమంటే దానికి ప్రయోజనం ఉండాలి సో ఈ పలికిన పలుకుల వలన సంసార దుఃఖము శాంతిస్తుంది ఎప్పుడు శాంతిస్తుంది ఎప్పుడో దేహ త్యాగం అయిన తర్వాత శాంతిస్తుంది అంటే అలాగేం కాదు మగన్ హియర్ ఇప్పటికిప్పుడు సంసార దుఃఖము ఆ మనస్సులో ఉండేటువంటి పాపము శాంతిస్తుంది పలికేట వేరొందు గా పలు అటువంటి భాగవతాన్ని నేను పలుకుతాను ఇంకా మిగతా వ్యవహారం మిడతాలువో వర్ణించాల్సిన అవసరమే ఉన్నది ఓ గద్దని వారు మన చరిత్ర వర్ణించవచ్చు ఓ రామరాజ భూషణుడు వసు చరిత్ర ని శృంగార గాథలు లౌకిక గాథలని వర్ణించవచ్చు నాకు వాటితోటి పని నేను కేవలము ఈ శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలను మాత్రమే వర్ణిస్తాను మిడతావి నాకు అనవసరమే అని ఆయన లేరుడు గాథ పలుతదా అని ఒక వృత్తి భావంతో ఆయన దాన్ని పలుకుతాడు అలాగే పలకాల్సినటువంటిదే దాని భాగవతము ఏదో ఒక పాండిత్య ప్రకర్షకో మరొక దానికో సంబంధించినది కాదు తర్వాత పోతన్న గారు పోతన్న గారు చెప్తున్నా అది ఇంట్రొడక్షన్ లో ఆ ఐడియాస్ అన్ని జాసిన ఐడియాస్ అన్ని పోతన్న గారు దాకా సంగ్రహించారు అంటే అప్పుడప్పుడు పోతన్న గారు అంటూ ఉంటాను నేను నాకు ఉండే ప్రీతి చేత కూడా సో ఆయన అంటాడు భాగవతంబు తెలిసి పలుకుట అని అంటాడు అంటే మొత్తం భాగవతం అంతా నాకు తెలుసు అని ఎవరైనా మీతో అన్నట్లయితే మీరు అండర్స్టాండ్ అయితే ఇప్పుడు ఆయన పొరపాటు పడ్డారు ఎందుకంటే విద్యావతా భాగవతే పరీక్ష అని నేను ఆశ్చర్యపోతా ఉంటా నేను భాగవతం డే ఇన్ అని డే అవుతు చూస్తూ ఉంటాను ఆ శ్లోకం చూస్తే ఎలా ఉంటుందంటే మతిపోతుందో ఒకప్పుడు వ్యామోహం కలుగుతుంది క్రియాపదం ఎక్కడుందో దొరక దొరకదు ఏ పదం దేనికి విశేషణమో కూడా గుర్తుపట్టడం కష్టం ఆ విధంగా భాగవతే పరీక్ష ఎవరైనా మేము సంస్కృతంలో ప్రౌఢులు అని అన్నట్లయితే ఓ భాగవత శ్లోకం వారికిచ్చి అయ్యా మీరు అన్వయంతండి వివరించదు అన్వయండి అంటే చింత కర్త వరకు కూర్చోబెట్టింది మిగిలిన వాక్య అన్వయము అని మీరు చెప్పండి మీకు ఎంత టైం పడుతుందో నేను చూస్తాం ఆ ఉంటుంది చాలా అత్యంత ప్రౌఢమైనటువంటి గ్రంథము సో భాగవతాన్ని అంతా తెలిసి పలుకుట చిత్రం వాడేమి సాధ్యమైన మాట కాదు ఎవరికి చిత్రం అది శూలి దమ్ చూలికైన శువుడు కావచ్చు విష్ణు శ్రీ బ్రహ్మగారు కావచ్చు బ్రహ్మ కావచ్చు శివుడు కావచ్చు వాళ్ళు కూడా భాగవతం నాకు బాగా తెలిసి మేము పలుకుతున్నాము అని అది ఆశ్చర్యకరమే మరి అయితే మరి నువ్వేం చేస్తావంటే విభుధ జనుల విన్నంత కన్నంత తెలియవచ్చినంత చేత నేను చిన్నప్పుడు మా నాయనగారు ఎనిమిదో ఉపనయనం చేసినప్పుడు కిలక పెట్టుకుని నేను గురుకులంలో వేదాధ్యయనం శాస్త్రం చదువుకుంటూ ఉండేవాళ్ళు కుంపెపాధ్యాయ పాణిని అంతటి గొప్ప వ్యాకరణ విద్వాంసుడు సాక్షాత్తు సరస్వతి దేవి కుంభాల సరస్వతి అన్నటువంటి మహాత్ముడు ఆయన ఆయన భాగవత ప్రవచనం చేసియాజుడు గారిని ఒక ఆయన ఇంకో చేసి నరేంద్రపురం అనే గ్రామంలో నేను ఆయన భాగవతం బలిం చేరడానికి ముందే రెడీగా భాగవతం పుస్తకం వ్యాసపేత సిద్ధంగా ఉండేది ఆయన వెనకాల సామాన్ వేసుకుని వెళ్తూ ఉండేదండి నేను ఆయన దగ్గర భాగవుతాను చిన్న వయస్సులో అవగాహన చాలా జాగ్రత్తగా విభుద్ధ జన్య వ్యక్తి మనకు అర్థమైనంతలో మన జీవితంలో మనం నేర్చుకున్నంతలో కన్నంత నేర్చుకోవటం ఎంత ఉన్న స్థలాన్ని మనం ఎంత వరకు సో ఈ వ్యక్తి కలిపి కేటబుతూ అని అంటాడు గోతన్న గారు సో ఆ దృష్టికోణంలో మనం భాగవతాన్ని ఆరంభం చేస్తాము తర్వాత ఈ భాగవతాన్ని గురించి ఎలా చెప్తాడంటే శిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్ భాగవతాన్నవం సేనేయం వాంగ్ మూర్తి ప్రత్యక్షం వర్తతే సరే అని అంటే భాగవతంలో ఉండే చిత్రం ఏమంటే ఇది శ్రీకృష్ణ నిర్యాణంతో ఆరంభం రామాయణం శ్రీరాముని జన్మతో ఆరంభం అయితే భాగవతం శ్రీకృష్ణ నిర్యాణంతో ఆరంభమవుతుంది జన్మతో జన్మ ఎక్కడో పదో పదోత్సన్నో ఐదో రోజున నాలుగో రోజున ఐదో రోజున వస్తుంది ఆరంభం నిద్యానమే అయితే అయితే అయ్యో శ్రీకృష్ణుడు ఈ లోకం నుంచి నిష్క్రమించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు అంటే చూడండి శ్రీకృష్ణుడు అంటే ఒక పరిచ్ఛిన్నమైన దేహము గలవాడు ఎంత దివ్యమంగళ విగ్రహమైన పరిచ్ఛిన్నమైన దేహమే అని అన్నట్లయితే ఆయన ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడనో అక్కడి నుంచి మరో డోటకు వెళ్ళాడనో చెప్పాల్సి ఉంటుంది ఏదో వైకుంఠ ధామానికి వెళ్ళాడనో ఏదో చెప్పాల్సి ఉంటుంది సరే బాగుంది అలా కూడా చెప్పొచ్చు కానీ వ్యాసమహర్షి ఏమంటున్నారంటే ఆయన సముద్రవాసి కదా శ్రీ మహావిష్ణువు అంటే క్షీర సముద్రవాసి ఈ క్షీర సముద్రం ఏంటో మీకు తర్వాత చెప్తాను నేను మృతి వే గెలాక్సీ అంటారు సో ఆ క్షీరముద్రం నుంచి వచ్చాడు సముద్రం నుంచి వచ్చిన ఎక్కడికి వెళ్తాడు సముద్రంలోకి వెళ్తాడు ఏ సముద్రానికి వెళ్ళాడంటే శ్రీమద్భాగవతాసం ఈమె భాగవతము అనే సముద్రము అంటే జ్ఞాన సముద్రము శబ్ద సముద్రము దాంట్లోకి వెళ్ళాడు ఇప్పుడు చూడండి వేదాలు ఉన్నాయి వేద మంత్రాలు అంటే జనులకు చాలా ప్రీతించు ఎందుకంటే అదన అర్థం మనకి తెలియకపోవచ్చు ఎవరో మంత్రం చెప్తుంటే మనకు అర్థం తెలియదు ఇప్పుడు నేను ఏవో మంత్రాలు చెప్పాను ఆయన అర్థం తెలియకపోవచ్చు ఒకప్పుడు మీకే కాదు చెప్పి ఆయనకు కూడా తెలియకపోవచ్చు అయినా కూడా అర్థం తెలిసినా తెలియకపోయినా ఆయన చెప్తూనే ఉంటారు మనం వింటూనే ఉంటాం ఎందుకని అంటే ఆ శబ్దము అది పరమేశ్వర స్వరూపము దానికి దానికే శబ్దావతారము అంట ఇప్పుడు అవతారము అంటే ఇంద్రియ కాని పరమేశ్వరుడు ఇంద్రియాలకు గోచరం అవ్వట దాని పేరే కాని స్థితి నుండి ఇంద్రియ స్థితిలోకి దిగి వచ్చుట దానికి అవతారము ఉంటాయి సో ఇంద్రియము అంటే కేవలము నేత్రేంద్రియమే కనక్కర్లేదు నేత్రేంద్రియ గోచరులైనాడు అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు అనే ఒక విశిష్ట రూపంలో ఉన్నాడు శ్రోత్రేంద్రియ గోచరు అయితే కూడా అది కూడా అవతారమే శ్రోత్రేంద్రియ గోచరుడు అయ్యాడు అంటే శ్రీమద్ భాగవత రూపంగా శ్రోత్రేంద్రియ గోచరుడైనాడు దీనికి శబ్దావతారము అని సార్ వాంగ్మయీ మూర్తి సో మధ్యామాంసమయీ మూర్తి అయితే ఓ తల్లి గడుపును పుట్టిన ఒక శ్రీకృష్ణ రూపము శ్రీరామ రూపము కాని వాంగ్మయీ మూర్తి వాగ్రూపమైనటువంటి స్వరూపము అన్నప్పుడు దాని భాగవతము భాగవతాన్ని శ్రీమద్ భగవద్గీతని ఆ పరిగణిస్తా సో ఇది ఉంటుందంటే ఒకసారి నేను ఇక్కడ విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరామ నామాలయం అని ఒక ఆలయం తీసుకుమాలయం కాదు శ్రీరామ నామాలయం అక్కడ లోపల శ్రీరామ అనే నామానికే ప్రతిష్ఠ నామే పూజించదు నామి నామి అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆయన పక్కనే ఉంటాడు నామ ఎదుర్కొంటూ ఉంటాడు దాని పేరు శ్రీరామ నామాలయం ఆయన ఆయన అన్నారు స్వామి నాట్ శ్రీరామాలయం ఇట్ ఈ శ్రీరామ నామాలయం సో ఆ ఆ భగవద్గీత రూపంగానే శ్రీకృష్ణుడు మన ముందు ఉంటాడు శ్రీకృష్ణుడు వేరే మధ్యాహ్నం సాది మూర్తి లేరే ఒక దేహమూర్తి లేరే కాని వాంగ్మయూర్తి ఎందుకంటే అసలు స్వరూపం జ్ఞానం సత్యం జ్ఞానం బ్రహ్మ జ్ఞానములకు రూపం వస్తే ఏ రూపంలో ఉంటుందండి జ్ఞానానికి రూపం వస్తే మనిషిలా ఉంటుందా లేకపోతే వాగ్ రూపంగా ఉంటుందా రూపంగానే ఉంటుంది దేనేయం వాంగ్ మూర్తి ప్రత్యక్షం వర్తతే అదే సో ప్రత్యక్షమైనటువంటి అంటే ఇంద్రియ గోచరం అయ్యే భగవాను రూపమే అనే భావన తో దానిని భక్తులు ఉపాసన చేస్తూ ఉంటారు భాగవతం ప్రారంభము ఒక ప్రార్థనా శ్రోతంతో ఆరంభం అసలు ప్రథమ స్కంధం అంతా భాగవత ఉపక్రమే ఇంట్రడక్షన్ భాగవతం ద్వితీయ స్కంధంలో ప్రారంభం అవుతుంది ఇంట్రడక్షన్ కూడా భాగవతంలో భాగమే మీరు గాని సో ఇక్కడ ప్రార్థన చూడండి మీరు భాగవతం వినడానికి వచ్చారు చాలా సంతోషం భాగవతం వినేప్పుడు కొంత కథాప్రధానంగా చాలా మంది చెప్తారు అలాగే కూడా న్యాయమే లేకపోతే వచ్చినటువంటి శ్రోతలు కొంత నిరుత్సాహపడే అవకాశం అలా కాకుండా భాగవతం టెక్స్ట్ తీసి చూసినట్లయితే మీరు ఈ విలువని దాంట్లో కథాభాగము ఎంత వేదాంతము లేక తత్వమును బోధించే భాగము అని చూసినట్లయితే కథాభాగం కేవలం ట్వంటీ ఉంటుంది మిగతాదంతా తత్వమే ఉంటుంది నేను ముందే మీకు మనం చూశాను ఘటనాత్మకము ఉపదేశాత్మకముత్మకము గీత్యాత్మకము దీంట్లో ఉపదేశము స్థుతి గీతి ఘటన ట్వంటీ ట్వంటీ ఫైవ్ గా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఘటన మీరు కనుక కేవలము ఘటనకే పరిమితం అయ్యారనుకోండి మీరు ఎంతటి విస్తారమైనటువంటి జ్ఞాన రాశి నుంచి మీరు ఆలోచించండి కాబట్టి అలాగని కేవలము తత్వమే తిప్ప కూర్చున్నాను అనుకోండి ప్రథమ స్కంధం కూడా పూర్తిగా కాబట్టి నేను ఏం చేస్తానంటే రెండు ఎక్కువ మిక్స్ చేస్తూ ముందుకు వెళ్దాం ప్రారంభ శ్లోకం దీన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళలేం కదా మొత్తమొదటి శ్లోకం అది సో ఈ శ్లోకమే శ్లోకం సో ఆ శ్లోకం అంటున్నాను జన్మాద్యోన్వయా బ్రహ్మ హృదయంతి ఎవరిని ధ్యానం చేస్తున్నారు చేస్తున్నాము పరమేశ్వరునికి సత్య సత్య నారాయణ సో ఆయన సత్య రూపుడు ఆ సత్యాన్ని ధ్యానం చేస్తున్నాము చూడండి ఈ సత్యం పదానికి అర్థం ఏంటంటే సత్యం జ్ఞానం అంతం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ బ్రహ్మని బ్రహ్మ శబ్దవాక్యమైన పరమేశ్వరుణ్ణి సత్యము అనే పదంతో కూడా నిర్దేశిస్తారు ఎందుకంటే ఈ జగత్తులో మనకి అనేక పదార్థములు ఉనికి గలవిగా భాషిస్తున్నాయి వాస్తవానికి అవి ఏవి ఉనికి గలవి కావు వాటి యొక్క ఉనికి కేవలము ఈశ్వరుని యొక్క ఉహితీరు మాత్రమే కలదు ఇది ఎలాగంటే తరంగములు సత్యమా లేక జలము సత్యమా అని అడిగారు అనుకోండి మీరు దృష్టికోణంలో వ్యవహార దృష్టికోణంలో తరంగములు సత్యముగా భాషించిన వాస్తవంగా పరమార్థంగా కేవలము జలము మాత్రమే సత్యము అలాగే ఈ జగత్తు ఉన్నట్లుగా భాషించినప్పటికీ వాస్తవంగా ఉన్నది పరమేశ్వరుడు మాత్రము కోటల అంటారు ఒక పది జల జగములు వెలినీటి మరి ఒక్క పది లోపలకి గోను తాలి పురుగు ఒకసారి గూడిని బయటికి పెడుతుంది తన శరీరం గూడు బయటికి తీసుకొస్తుంది చాలా పక్షి గూడు కడితే కట్టేదానికి తాలి గూడు కట్టేదానికి చాలా ఉంది పక్షి గూడు కట్టిందంటే పొడకలు పొల్లలు తీసుకొచ్చి గూడు కడుతుంది తాలి పురుగు కట్టదు తన నోటి నుండి వచ్చేటువంటి ద్రవంతో గూడును నిర్మాణం చేస్తుంది ఆ గూడును అంటే ఒకసారి ఆ గూడుని బయట పెట్టింది మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది తన శరీరం కంటే భిన్నంగా లేదు గూడు గూడు విడిచి ఎక్కడికో పోతుంది పాలకుడుకు గూడు విడిచి ఎక్కడికే వెళ్ళలేదు వెళ్ళిందంటే దాని శరీరానికి హాని కాబట్టి ఆ గూడునంత నెట్వర్క్ వెబ్ అంటారే దాని అది ఉపసంహారం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది తా పరమేశ్వరుడు కూడా ఒక పది జగమ్ములు వెళ్లి మరి ఒక అంటే అర్థం ఏంటి ఉభయము దాన గూడు బయట తానే గూడు లోపల ఉన్నప్పుడు తానే సాధిపూడి అలాగే జగత్ రూపంగా ప్రకటమైనప్పుడు అక్కడ ఉన్నది ఈశ్వరుడే ఆ జగత్తు ప్రళయంలో ఈశ్వరునిలో విలీనమైన సందర్భంలో కూడా అక్కడ ఉన్నది ఈశ్వరుడే సకల ఆ ఈశ్వరుడు ఆత్మ రూపంగా ఉన్నాడు ఎందుకంటే సాక్షి అంటే ఆత్మ రూపం అనవద్దు కాదు తో మళ్ళీ వేదాంత సకలార్థ సాక్షి సకల ఈ ఇంద్రియ సంఘాతంలో జరిగేటువంటి ఘటనలన్నింటికీ కూడా సాక్షి రూపంగా ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు అయ్యి అకలంకుని అదే మరి ఆత్మరూపంగా ఉంటే ఈ దేహేంద్రియాదుల దోషములు ఆయనకి సంక్రమించవా అంటే నో సంద్యా సో ఆయన అకలంకహ సో ఏ దోషము సంసార దోషములు ఆయన సంక్రమించవు ఆత్మూలు అర్థి అని ఆ విధంగా ఆ పరమేశ్వరుడిని వర్ణించారు సత్యం పరం భీమహి జగత్తు సత్యమా కాద అంటే సత్యమే కానీ పరమ సత్యం మాత్రం కాదు పరమసత్యము ఈశ్వరు ఆ ఈశ్వరుని అంటే ఈ జగత్తు కలిగి ఉన్నది జగత్తు నామరూపాత్మకం ఈ విషయాన్ని నేను మనలో చెప్తాను సో అటువంటి సత్యం పరం భీమహి ఆ పరమ సత్యాన్ని నేను ధ్యానిస్తున్నాను చూడండి చక్రము వ్యాస మహర్షి విష్ణు పరం భీమహి అనొస్తుగా సత్యం అన్నదెందుకు శ్రీమద్ భాగవతము అది విష్ణు ప్రాధాన్ కలిగినదే కదా అంటే విష్ణు పరం భీమహి అంటే శివభక్తులు అక్కడి నుంచి పక్కన జరుగుతారు రామం పరం ధీమహి అన్నారు అనుకోండి బృందావనం వాళ్ళు దూరం కలుగుతారు కృష్ణం పరం ధీమహి అన్నారు అయోధ్య వాళ్ళు అక్కడి శివం పరం ధీమహి అన్నారు అనుకోండి వైష్ణవులు అసలు దర్యాప్తు వచ్చా లేదు ఆ చుట్టుపక్కలకి వస్తే స్నానం చేయాల్సి ఉంటుందని బెంగు పడుతున్నారు ఈ ఇబ్బందులు ఏం లేకుండా సత్యం పరం ధీమహి మరైతే విష్ణు ఇవన్నీ చెప్పండి ఆ పరమసత్యానికే నామధేయము ఆ పరమసత్యమే ప్రళయ కాలము అనే దృష్టి కోణ దృష్టి కోణంలో శివ అనబడుతుంది ఆ పరమసత్యమే స్థితి కాలంలో విష్ణు అనబడుతుంది ఆ పరమసత్యమే అయోధ్యలో జన దశరథుని కుమారుడై అవతరించినప్పుడు రాముడు అనబడుతుంది అదియే యశోదానందనుడైనప్పుడు కృష్ణుడు అనబడుతుంది అదియే జ్ఞానాన్ని మహర్షులు ఉపదేశించినప్పుడు దక్షిణాముక్తి అనపడుతుంది మళ్ళీ ఆయన ఎవరో ఇంకొక ఆయన అనుకునే సత్యం అదే పరమసత్యము ఆ పరమ సత్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను అని మొదలు పెడతాను ఏ పరమ సత్యము ఈ జగత్తు సృష్టి స్థితి కలుగుతున్న సృష్టి స్థితి లయములు కలుగుతున్నప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఆయన ఎక్కడో బయట ఉండి ఎక్స్టర్నల్ గా ఎక్కడో ఎక్స్టర్నల్ గా ఉండి ఎక్కడి నుంచి ఇక్కడ సృష్టి కార్యాన్ని చేశాడు ఇక్కడ జగత్తు పడి ఉన్నది ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇట్స్ నాట్ సో అన్వయాత్ ఇప్పుడు బంగారం నుంచి నెక్లెస్ వచ్చిందనుకోండి బంగారం నెక్లెస్ మరోసా ఉంటాయండి ఉండవు నెక్లెస్ లో ప్రతి అంగులలోనూ ప్రతి అంశలోనూ కూడా బంగారమే వ్యాపించి ఉంటాయి దాన్ని అన్వయము ఉంటాయి సో ఆ విధంగా అన్వయిస్తూ అను అయ్యి అను తాను సృష్టించిన జగత్తులో తానే ప్రవేశించి తానే వ్యాపించి ఉన్నవాడై ఆ విధంగా జగత్తును సృష్టించి ఆ జగత్తును తన ఎండే స్థితిని చేసి నిలిపి మళ్ళీ తనలోకే ఉపసంహారం చేసేటువంటి ఆ పరమ సత్యము నేను ధ్యానం చేస్తున్నాను ఆయనే ఆ జగత్సృష్టి కాలంలో వేదములను అనగా జ్ఞానమును సో మహర్షులు బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన నాలుగు ముఖాలున్నాఖాలను ఎందుక నాలు అంటే నాలుగు వేదాలు ఆయన అధ్యయనం చేసేటప్పుడు నాలుగు ముఖాలు ఈ రెండు ఫేసులుండవు ఇక్కడ ఫేసు అక్కడో ఫేసు అంటారే అలాగనమాట చతుర్ముఖ బ్రహ్మగారు నేను ఈ రకమైన సింహాలే కూడా నేను చెప్తూ ఉంటాను సో నాలుగు వేదాలనే ఆ బ్రహ్మగారికి అందజేసి తద్వారా బ్రహ్మ మానస పుత్రుల ద్వారా లోకంలో ఆ జ్ఞానాన్ని ఆ పరమేశ్వరుడే ప్రసరింపజేసినాడు ముఖ్యంతి వచ్చి పూరయ ఈ పరమేశ్వరుని స్వరూపమేది అనే అంశంలో పెద్ద పెద్ద పండితులు అనుకునే వాళ్ళు కూడా గొప్పలో కలవేస్తూ ఉంటారు ముఖ్యంతి మోహాన్ని పొందుతూ ఉంటారు సో మాకు పరమేశ్వరు స్వరూపం తెలిసిపోయిందండి సరే ఏమిటో చెప్పండి అంటే టైమ్ వాళ్ళు ఏదైనా కొద్దిగా చెప్పేపటికి అరే వీళ్ళు సరిగ్గా తెలుసుకోలేదు కొంత తెలుసుకున్నారు కొంత తెలుసుకోలేకపోయినారు సో అని మనకి తెలుసు అని స్పష్టమైపోతుంది సో ఆ విధంగా మహావిద్వాంసులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం విషయంలో పొరపాటు ఉంటారు ఈ మొత్తం జగత్ కూడా ఆ పరమేశ్వరుని ఎందు కేవలము మట్టియందు కుండ ఉన్నట్టుగా తేజో వారి యథా వినిమయ సో ఇప్పుడు తేజ అన్నదానికి తీసుకోండి నేను సంగ్రహంగా వెళ్ళిపోతాను దాన్ని దాన్ని చాలా గట్టిగా చెప్పడం చాలా టైం పట్టి ఇప్పుడు మీరు గమనించండి సినిమా తెర మీద అనేక బొమ్మలు కనపడతాయి ఆ బొమ్మలన్నింటి యొక్క వీక్ ఎక్కడ ఉన్నది అన్నట్లయితే కేవలము ప్రకాశంలోనూ ఉన్నది అంతే తనే సడన్ లైట్ ఆగిపోయింది అనుకోండి ఆడిపోతే హీరో జనం కొట్టేసి ఉండొచ్చు కదా ఐటెట్ ఈకేం పని ఈయన ఎందుకు ఆగిపోవాలి అంటే ఈయన లేదండి ఆ లైట్ లేకపోతే ఏం లేదు అలాగే తరంగములున్నాయను కొండ సముద్రం నుంచి ఆ తరంగములు కొంతసేపు సముద్రంలో అవుతున్నట్టు ఆడుకుని ఆ తర్వాత ఒడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద కూడా ఆడుకోవచ్చు కదా అలా చేయవు ఎందుకంటే ఆ సముద్ర జలములు లేకుండా తరంగములో ఉంచే లేదు కుండ మట్టిని విడిచిపెట్టి అసమానం మట్టితోటే వేలాడకపోతే కొంత మట్టిని విడిచిపెట్టి ఎక్కడికి రావచ్చు కదా అంటే రాలేదు ఎందుకంటే మట్టి లేకుంటే అసలు కుండ యొక్క ఉంచే లేదు ఈ జగత్తు కూడా ఈశ్వరునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నది అంతే అర్థం ఏమిటో తెలుసు మీరు ఏది నట్లో అనుకుంటున్నారో అది బంగారం ఏది తరంగం అనుకుంటున్నారో అది మీరు ఏది కొండ అనుకుంటున్నారో అది మట్టి మీరు ఏది జగత్ అను ఇంతవరకు బాగానే ఉంటుంది ఈ సత్యం తెలుసుకోవడానికి కొంచెం కష్టపడాలి కష్టపడితే తెలుస్తుంది తెలిస్తే మీరు ఆనందాన్ని తెలుస్తారు ఏది మీరు జగత్ అది ఈశ్వరుడు నాన్న సదా ఈ శ్లోకాన్ని తక్కు టైంలో ఒక రికార్డు సృష్టించాను అంత తక్కువ నిమ్మత్సరాణా వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవని కృతే రావాలండి ఇది కనుక నేను వాయిస్ తగ్గిండు ఎవరికి సో శ్రీమద్ భాగవతే మహామునివ్యాసు మహర్షి చేత రచింపబడినటువంటి శ్రీమద్ భాగవతము సో దీని ఎందు సబ్జెక్ట్ మ్యాటర్ అయింది ధర్మ రోజు కైతవోత్ర పరమ ధర్మము ఇక్కడ బోధింపబడుతుంది పరమ ధర్మము అంటే ఎందుకండి మామూలు ధర్మానికి పరమ ధర్మానికి పరమ యోగిలాగే మామూలుగా నార్మల్ ఐటమ్ సూపర్ ఐటమ్ అంటారే అలాగే దేవుడి పరమ ధర్మము అంటే పురోక్షిత మనం ధర్మం చేసేప్పుడు ఏదో ఒక ప్రతిఫలాన్ని అపేక్షించి ధర్మం చేస్తూ ఉంటాం కూడా షాప్ కీపీ సో అంటే పరమేశ్వర నేను మీకు ఇస్తున్నాను నువ్వు ఆరాధించింది నువ్వు నేను ముందు ఇవ్వనా లేకపోతే నువ్వు ముందు ఎవరో ముందు ఇవ్వాలి కదా భక్తి చేస్తాం అది దానికి కైతవము ఇక్కడ భాగవతంలో ఉండదు బ్రోజిత కైత వస్త్ర పద ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి ఒక ప్రయోజనం కోసం ఆరాధించారనుకోండి ఇప్పుడు మీరు కోరేది ఈశ్వరు ప్రారంభంలో ఏమనిపిస్తుంది ఈశ్వర పరమేశ్వరరాని వాహ్వానిస్తున్నాను వీటికి నేను ఆసనాన్ని ఇస్తున్నాను అని అంటారు అలా ఏమనిపిస్తుంది చూడడానికి ఏమనిపిస్తుంది అంటే పరమేశ్వరుని కోసమే వీడు సహతహలాడుతున్నాడు అనిపిస్తుంది అయితే బట్ ఇట్ ఈ కోరిక ఒకటి మనసులో ఉంటుంది ఏదో ప్రమోషన్ మరో ఒక ఏదో ఒక మనసులో పెట్టుకుని ఆ పరమేశ్వరుడికి పూర్తి చేస్తున్నప్పుడు వాస్తవంలో ఏమైన అక్కడికి ఈశ్వరుని ద్వారా తన యొక్క ఒక మనోరథాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలా చేయొచ్చు తప్పు లేదు ఆ శాస్త్రం మనకి పర్మిషన్ ఇచ్చింది భాగవతంలో పరిస్థితి అది కాదు అయితే మరి ఇక్కడ ఈశ్వరుని కోసం భక్తి చేస్తున్నామే ఈశ్వరుని ఎందు ఎవరి కోసం ఈ భక్తిని చేస్తున్నాము అంటే ఈశ్వరుని కొరకే ఈశ్వరుని ఎందు భక్తిని చేస్తాము ఈశ్వరుని పొందుట కొరకై ఈశ్వర భక్తి మరొకటి పొందుట కొరకై ఈశ్వర భక్తి కాదు ఈశ్వర ప్రాప్తి కొరకు ఈశ్వర భక్తి అనేది సో దీని ఫలము తర్వాత ఆశ్చర్యము రెండు కూడా ఈశ్వరుడే అటువంటి ధర్మము అంటే దీన్నే నిష్కామ భక్తి లేకపోతే కర్మ రూపంగా ఉన్నట్లయితే నిష్కామ కర్మ యోగము అని అంటారు గీతలో చెప్పి అదే అటువంటి భక్తి ఇక్కడ మనకి బోధింపబడుతుంది నిర్మత్సరా ఎవరికి బోధిస్తారంటే సత్పురుషులు మంచి మనస్సు గల మంచి మనస్సు అన్నదానికి ఏమంటే మత్సరత్వము లేకుండా అంటే ఎదలవాడి యొక్క మంచిని చూసి మనము మనస్సులో కష్టపడకుండా ఉండాలి సాధారణంగా ఎదరవాళ్ళు మంచి అభివృద్ధిలో ఉన్నారనుకోండి మన మనస్సుకు కొంచెం క్లేషం కలుగుతుంది ధని అధిక ధనవంతులను చూసి క్లేశాన్ని పొందుతారు తక్కువ గొప్ప మంచి మార్కులు తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఏ విధంగా ఉంటాయి మంచి మార్కులు వచ్చిన వాడికి అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని చూసి వాడు క్లేశాన్ని పొందుతారు సో ఆ విధంగా లోకంలో ఇది ఇంట్లో ఉండాలని తప్పుపట్టి దేం లేదు ప్రతి మానవుని ఒక తక్కువ పండితుడు మామూలు పండితుడు అంతకంటే గొప్ప పండితుడిని చూసి అసూయ పడతారు ఈ విధంగా లోకంలో మాతృము అసూయ అనేది మానవుల హృదయంలో సహజంగా ఉంటుంది దాన్ని అధిగమించగలగాలి అటువంటి మాత్సర్యము లేనటువంటి స్వచ్ఛమైన హృదయం గల వారికి మాత్రమే ఇదిగో ఈ పరమధర్మము ఉపదేశింపబడుతున్నది ఈ మహాభాగవతాన్ని కనుక మీరు శ్రవణం చేసినట్లయితే ఏమవుతుంది ఈశ్వర సద్యోగ్యే చూడండి ఈ చిత్రం ఏమంటే మనకి ఏదైనా ఒక వస్తువు కావాలని మనం కోరేమనుకోండి ఆ కోరిక హృదయంలో ఉంటుంది వస్తువు దూరంగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేను ఒక ఖరీదైన వస్తువు ఏదో మామూలు వస్తువు కావాలని ఏదో కోక్ కావాలని అనుకున్నాను కోక్ ఏమో అక్కడ షాప్ లో ఉంటుంది కోక్ కావాలనే కోరిక హృదయంలో ఉంటుంది ఈ కోరికకి ఈ హృదయంలో ఉండే కోరికకి ఆ వస్తువుకి మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అక్కడికి నడిచి వెళ్తే అది దొరుకుతుంది లేదా ఎవరైనా పంపించామనుకోండి మనం అడవసం వాళ్ళు తీసుకొచ్చి దాకా మీరు కాలంలో వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేసుకుంటే జేపికి వెంటనే రాదు సో కోరిన దానికి లభించేదానికి మధ్యలో గ్యాప్ ఉన్నది దేశంలో గ్యాప్ ఉన్నది కాలంలో గ్యాప్ ఉన్నది కానీ ఈశ్వరు సద్యోహ ఈశ్వరుణ్ణి ఏ క్షణంలో భావన చేసినారో అదే క్షణంలో ఆ భావన చేసిన చిత్రంలోనే ఈశ్వరుడు ప్రకాశిస్తాడు ఆత్మరూపంగా చైతన్య రూపంగా ప్రకాశిస్తూనే ఉంటాడు మీరు ఏ మనోవృత్తి చేత అంటే ఏ సంకల్పం చేత ఈశ్వరుణ్ణి భావన చేశారో ఆ సంకల్పానికి మూలంలో ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి స్వరూపభూతమైన చైతన్యానికి నీకు అంటే అర్థమవుతుంది దానికి ఈశ్వరునికి మధ్యలో ఏమీ గ్యాప్ లేదు అయితే మరి ఈశ్వరుడు మా హృదయంలో ఎందుకు నిలవటం లేదు అంటే మనం ఈశ్వర చింతన చేయకపోవట చేతనే ఈశ్వరుడు నిలవట్లేదు ఈశ్వర చింతన చేయకపోవడానికి హేతు ఏమిటి అంటే సంసార చింతన అధికమవుతాయే చేత కాబట్టి గురించి మీరు అన్వేషణ చేయటం అంటే అది ఈశ్వరుని స్వరూపం తెలియకపోవటం చేత చేసినందుకు సద్యో హృద్య వరుద్ధతే నేను వెంటనే ఏ క్షణంలో మీరు ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తాడు శుశ్రు శుషి అదే క్షణంలో ఈశ్వరుడు ఆ హృదయంలో ప్రత్యక్షమైపోతాడు భావన రూపంగా మన చేత దర్శింపబడుతూ ఉంటాడు దూరంగా ఏమీ ఉండదు ఇది భాగవతం యొక్క మహిమని చెప్తూ భాష ఉంటారు నిఘమకం ఫలం సుఖముఖా ద్రవసం ఇప్పుడు చూడండి ఇక్కడ కల్పవృక్ష కల్పత రోహం బలిత కల్ప వృక్షము చెట్టు ఒకటి ఉంటుంది అది అలాగే మాట సో ఆ చెట్టు దగ్గరకి మీరు వెళ్ళి మీరు ఏది కావాలని కోరుకుంటే అది మీకు లభించేస్త ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఆఖరిగా ఉండి మంచి ఆ చెట్టు కల్పవృక్షం అని తెలియదు అమలు మాట మంచి ఆహారం ఏదన్నా లభిస్తే బాగుందే అని అనుకోగానే ఎదురకుండా ప్రత్యక్షం అవుతుంది ఆ ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ప్రత్యక్షం అవుతుంది ఓసారి ఆ కల్ప వృక్షం దగ్గరికి శుక్ర మహర్షి వెళ్ళారు ఇక్కడ ఆ కల్ప వృక్షం ఏంటంటే వేద కల్ప వృక్షం నిగమ ప్రభుత్వం వేదములు అనే కల్ప వృక్షం మీకు కర్మ ఏదైనా కావాలనుకోండి వేదం వెంటనే మీకు కర్మను ఉపాసన కావాలంటే ఉపాసన జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇహలోక స్లాలు పరలోక ఫలాలు ఏది కావాలంటే వాటిని వేదము అందజేస్తూ వేదం ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది సో అన్ని అంశాలు దాంట్లో ఉంటాయి సో అధ్యక్ష దాన్ని కల్ప వృక్షంతో ఈ కల్పవృక్షం దగ్గరికి మీరు వెళ్లి ఏది కావాలంటే మీ దగ్గర చూస్తున్నాం సరే ఓసారి సుఖ మహర్షి వెళ్ళినాడ సుఖమహర్షి వెళ్ళి ఆ కల్పవృక్షం దగ్గర ఒక కొంతసేపు కూర్చుండి అక్కడి నుంచి లేచి బయటికి రావడం కారణం ఈ కల్పవృక్షం వెయిట్ చేసుకోండి బ్రహ్మవేత్త సుఖ మహర్షి వచ్చేది ఈయనకెదా ఇద్దాము చాలా మందికి చాలా ఇచ్చాము ఈ కోరుకుంటాడు అని ఎదురు ఆయన ఏమి కోరుకోకుండా లేచు లేచక్క పోతుంటే ఆయన పిలిచి ఏమైనా బ్రహ్మర్షి నువ్వు ఏదైనా ఒకటి కోరుకో నేను నీకు ఇవ్వాలని ఎదురు చూస్తుంటే ఏమి కోరుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంటే ఆయన అంటాడు నాకేం కోరుకోవాలో తోచట్లేదు నాకేం అక్కర్లు ఉంచేవాళ్ళు అయ్యి అని అంటే అదేవి కుదరదు నేవంటి బ్రహ్మర్షి నా దగ్గర నుంచి అలా వెళ్ళిపోడానికి వీల్లేదు వృథాగా వెళ్ళడానికి వీల్లేదు అని తన చితారు కొమ్మనున్న ఒక స్థలాన్ని ఆ మహర్షి చేతిలో భారత్ ఆ స్థలమే భాగవతం అని అలా వర్తిస్తారు సుఖముదృత్రవ సంగతం ఆయన బోధించినాడు పరీక్ష ఆ వృత్తాంతం మనం ఎదురు చూస్తాము కిలక కొట్టిన పండుగ చాలా అందంగా చాలా రుచిగా ఉంటుంది అని అంటారు ఈ జామ పండు కిలక కొట్టిందైతే ఆ కొట్టిన భాగం తీసేస్తే మిగతా భాగం చాలా బాగుంటుంది అలాగా ఒక ప్రతీతి ఉన్నారు కాబట్టి శుక మహర్షి యొక్క నోటు నుండి ఈ ప్రవచనం వచ్చిన కారణంగా ఇది మరింత అమృతంగా ఉంటుంది కాబట్టి ఓ జలత భాగవతం రసమాలయం అని వ్యాసమహర్షి అంటున్నారు మీరు భాగవత రసాన్ని ఆస్వాదించండి ఎటువంటి జనువులు అంటే చూడండి మనవుని యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే కొంతమంది రసికులు ఉంటారు మరికొంతమంది భావుకులు ఉంటారు అసలు జనాన్ని కూడా రెండు వర్గాలుగా చూడండి కొంతమంది ఏం చేస్తారు వచ్చిన ధనాన్ని ఖర్చు ఎంజాయ్ చేసేస్తూ స్పెండ్ అండ్ స్పెండ్ అలాగే వాళ్ళు కొంతమంది వాళ్ళు రసికులు భవిష్యత్తు అంటే భవిష్యత్తు మనం ఫస్ట్ లెటర్ ఎంజాయ్ అని అంటారు భావకాహ అనుకో వాళ్ళు ఎప్పుడు కూడా ఖర్చు ధనాన్ని దాచి పెడుతూ ఉంటారు సంగ్రహము కొంతమంది భోగప్రధానులు ఇంకో కొంతమంది సంగ్రహ ప్రధానులు భోగ ప్రధానులు ప్రజెంట్ లో బతుకుతూ ఉంటారు ఎప్పుడు ప్రెసెంట్ సంగ్రహ ప్రధానులు ఫ్యూచర్ లోనే జీవిస్తారు టూ లో ఉన్నాడు మనం టూ గురించి కొంత దాచుకోవాలి అని ఇలా టూ థౌజండ్ వన్ లో వచ్చాక టూ గురించి దాచుకోవాలి అని చెప్తారు కొంతమంది రసికులు కొంతమంది భావకులు ఉంటారు అంటే మానవుల్లో కొంతమంది ఏ సుఖ శాంతులను కోరేవారుంటారు మరికొంతమంది పరలోకాలని పుణ్యం చేతను సంపాదించాలి అని ప్రయత్నం చేసేవారుంటారు వేద వ్యాధి మహర్షి ఇద్దరికి ఆస్థానాన్ని పంపిస్తున్నాడు మహో రసికాహ గుాగుకాహ మనవలోకంలో ఉండేటువంటి ఓ రసిలరా మీ యుగలోక సుఖముక సుఖము అంటే చక్కటి మనశ్శాంతి ఇప్పుడు సుఖమనేది ఎలా ఉండాలంటే మన హృదయంలో అల్లకల్లోలమో ఉండకూడదు మనం ఉన్న ఇంట్లో నలుగురితోటి ప్రేమానురాగా ఉండాలి కానీ రోజు దెబ్బలాడకంతో అలకలో ఉండకూడదు ఎవరికి మనస్సుకునేది లేకుండా మనం ఏ బస్తీలో ఉన్నామో ఆ బస్తీ కొంచెం క్రిస్మస్ సో అటువంటి సుఖాన్ని మీరు కోరేన మాట అయితే ఇహలోక సుఖాన్ని మీరు భాగవతాన్ని శ్రవణం కొంతమంది ఏదో ఇక్కడ కొంచెం కష్టపడ్డ పర్వాలేదు మేము స్పర్గా పుణ్య లోకాలను లేకపోతే ఆ పరమ పరమేశ్వరుని ధ్రామాన్ని చేరుకోవాలి మరణించిన తరువాత అని అనుకున్నట్లయితే వారు కూడా ఈ భాగవతాన్ని శ్రవణం చేసి దద్వారా రచించినటువంటి మహాత్ముని విశేషం చేత ఉత్తమ పొందగలుగుతారు అంటే గండే అందరూ వచ్చి భాగవతాన్ని శ్రవణం చేయండి అని అర్హానిస్తారుణమైనా ఇలాగే స్టార్ట్ అవుతుంది ఎలాగంటే ఒక యజ్ఞం ఒకటవుతా ఉంటుంది ఆ యజ్ఞంలో మూడు భాగాలుగా ఒక దినము విభాగం చేయబడుతుంది ప్రాతస్తవనము మాధ్యం దిన శవనము సాయం సవనము అని అంటారు భాగవత ఉత్సాహం కూడా అలాగే చేస్తారు ఇప్పుడు ప్రాతస్తాం మనం ఒక సేపు తర్వాత బ్రేక్ ఇచ్చి మాధ్యం దవనం ప్రారంభిస్తాం మళ్ళీ మధ్యాహ్నం పలహారం అయితే చేసి సాయంకాలం మళ్ళీ పంచుకున్నప్పుడు అది సాయం యజ్ఞం ఇలాగే జరుగుతా అయితే యజ్ఞంలో అనేక కర్మలు హోమాలు చూసుకోండి ఒక సెషన్ కి మరో సెషన్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ టైంలో అంటే వాళ్ళకి విశ్రాంతి అలాంటివి తీసుకోగా కూడా ఇంకా గ్యాప్ ఉంటుంది అటువంటి గ్యాప్ ఉన్న సమయంలో ఈ మహాత్మలు ప్రవచనాలను చెప్తారు ఆ ప్రవచనమే రికార్డ్ అయ్యి పురాణాల రూపంగా వెలువరించబడినది ఏ పురాణమైనా కూడా అలాగే ఆవిర్భవిస్తుంది భగవతం కూడా ఏమి ఎక్సెప్షన్ ఏం కాదు స్టైల్ కాబట్టి ైమిషారణ్యము నైమిషారణ్యం ఇప్పటికీ రైల్వే స్టేషన్ ఉంది నైమిషారణ్యం అక్కడ చెట్లు తెలియదు కానీ మొత్తానికి ఒక రైల్వే స్టేషన్ అయితే ఆ పేర్బోట్ ఉంది కొంతమంది అక్కడికి వెళ్తూ ఉంటారు కూడా వెళ్లి కొంతమంది అక్కడికి వెళ్లి భాగవత సోత్సాహం కూడా చేస్తూ ఆల్ దిస్ ఈ ఎందుకంటే ఒరిజినల్ గా నైవిషారణ్యం ఏం చెప్పబడింది అనే కారణం సార్ సో ఆ నైమిషారణ్యంలో అక్కడ మహర్షులు ఉండి ఏదో తపస్సు చేసుకుంటూ ఉండేవారు వారు ఒకప్పుడు చాలా దీర్ఘకాలము కొనసాగేటువంటి యాగాన్ని ఒక దాన్ని చేశారు దానికి సత్రయాగము అంటారు మనకు అప్పుడప్పుడు యాగాలు కనపడుతూ ఉంటాయి చెన్ని యాగం చేస్తున్నారు నారాయణ యాగం చేస్తున్నారు ఆ చాలా మనకు అనేక పేర్లు కనపడుతూ ఉంటాయి అలాగే ఆ రోజుల్లో వైదికములైన యాగాలు చేస్తూ ఉండేవారు దాంతో సత్రయాగము ఈ సత్రయాగం యొక్క విశిష్టత ఏంటంటే అది కమ్యూనిటీ యాగం ప్రధానంగా ఉత్సాహం కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది జనరల్ గా సో ఆల్ ది పీపుల్ గెట్ ఇన్వాల్వ్ ఏదో ఒకళ్ళు చేసుకుంటున్నారు ఇంకొకళ్ళు చేస్తున్నారు అని కాకుండా దానికి చేరినారు సౌమ్య కాదు మహర్షులందరూ కూడా చేరి వాళ్ళు ఈ సూత మహర్షిని అడుగుతున్నారు సత్తం సూతమాసీనం ఆయన అడుగుతున్నారు కళా వస్తుంది మంద భాగ్య ఉపద్రుత మహర్షి కలియుగం రాబోతోంది ద్వార యుగా ఉన్నది శ్రీకృష్ణ అవతారం అవతారానికి చుట్టూ ఉంటుంది సో శ్రీకృష్ణుని యొక్క అవతారము పూర్తవుతుంది కలియుగము ఆరంభం అయిపోతుంది సో కలియుగం రాబోతోంది ఈ ధర్మాలు మనం ఇప్పుడు సప్రయాగం చేసినట్టుగా వాళ్ళకు పెద్ద పెద్ద యాగాలు ఊరికేయలేదు హ్యాండిక్యాప్స్ తో పంట ఆ హ్యాండి ఇక్కడ వర్ణించారు ఇక్కడ బొత్తన్న గారు ఏంటి చాలా అందంగా ఈ రూపించారు చూడండి అలసూలు అలసూలు అంటే సోమరితనము కలవారు అంటే కలియుగంలో మానవ స్వభావం ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేరు పెద్ద పెద్ద తపస్సులు చేయలేరు ఏదైనా ఏదైనా సూక్ష్మంగా ఉండే ఉపాయం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో మందు ఇచ్చేప్పుడు కూడా గౌరవం ఆయుర్వేద మందులాగా ఇంతగా ఉన్నది తాగమంటే తాగలేదు ఏదైనా వ్యాక్సిన్ రూపంగా ఇస్తే నోట్లో వేసుకుని అలాగే ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా మందు తేలిక ఉపాయం ఉండాలి అలాగే యజ్ఞా తేలికగా ఉంటాయి అదే విధంగా జ్ఞానాన్ని బోధించేది ఉపాసనాన్ని బోధించేది కూడా తేలికగా ఉండాలి ఎందుకంటే ప్రజలకు జన్మలలో శక్తి సామర్థ్యాలు తక్కువ సోమరితనం ఉంటుంది ఆలస్సులు మంద బుద్ధి బలు శరీరంలో అలతత్వం ఉంది బుద్ధిశక్తి నుంచి పాదరసంలా ఉందంటే అది తక్కువే అల్పతరాయువులు ఆయుర్దాయం ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కృషి చేయొచ్చు ఆయుర్దాయమే తక్కువ మహాభారత కాలంలో వాళ్ళ ఉండే అభిప్రాయాలు కంటే ఈనాడు అభిప్రాయాలు బాగా తగ్గాయి మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం మెడిసినల్ బిల్ ఇంప్రూవ్ అవన్నీ కొంచెం ఉగ్ర రోగ లిపులు అనేక అనారోగాలు అండి ఎలాంటి అనారోగ్యాలండి హార్ట్ ప్రాబ్లమ్స్ మరో ప్రాబ్లమ్స్ మరో ప్రాబ్లమ్స్ మీరు ఈ మధ్య కాలంలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎలాగో పెరిగే చూడండి సూపర్ బజార్ లో పెట్టుగా ఉన్నాను బిజినెస్ ఎందుకంటే బిజినెస్ లేకుండా ఎవరో ఓపెన్ చేయాలి కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మెషిన్స్ లేకుండా ఓపెన్ చేస్తారా పీపుల్ దే ఆర్ ఆన్ ది బిగెస్ ఏదో హార్ట్ ప్రాబ్లమ్ మరో ప్రాబ్లమ్ అలా ఉంటూనే ఉంటుంది సో శరీరంలో ఆరోగ్యం లేదనుకోండి మీరు చుట్టూ ఉండే ప్రకృతిలో సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కష్టం ఏదైనా ఒక మంచి ప్రసంగం చెప్పినా కూడా ఆస్వాదించడం మనకి తనులు అయిపోతూ ఉంటాయి కానీ ఈ కలియుగ జనులు మంద భాగ్యులు ఎన్ని చూస్తే సరిపోతుంది దీని బట్టి ఏం జరిగింది కలియుగ మందు మానవులు నేయ్యతి సర్వ సౌక్షమలవడు బొడముత్మకు శాంతి మునింద్ర చెప్పలే ఉంచేత మహా ప్రయోజనం సిద్ధించాలి తేలికగా సిద్ధించాలిగా నెంబర్ టూ ఆత్మకు శాంతి బొడ అది మనస్సు ఆత్మ అంటే మనస్సు బుద్ధి ఇక్కడ ఆత్మ చూడడానికి అనేక ప్రతిదానంగా ఆత్మ అర్థం కూడా ఉంటుంది ఈ సందర్భంలో ఆ బుద్ధికి లేక మనస్సుకి శాంతి కావాలి మనస్సుకి శాంతి కావాలంటే ఆ దాంట్లోనే అన్నీ ఉన్నాయి డబ్బిబ్బందుకోండి శాంతి శరీరంలో అనారోగ్యం ఉందనుకో శాంతి ఉండదు ఇంత దెబ్బ అనుకోండి శాంతి ఉండదు కాబట్టి మనస్సుకు శాంతి పోడము అంటే అన్ని స్థలాలు దాని ఉన్నాయి మనం కూడా పరమేశ్వరుని పరమేశ్వర నాకు మనస్సుకుఖశాంతి ముందు కోరుకోవాలి అంతేగాని దానికి డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం శాంతి అనగానే అని మనమే డిఫైన్ చేసి ప్రయత్నం చేయకూడదు సో శాంతి కావాలంటే మన వద్ద లేనిది మనకు లభించాలి అంటే మన దగ్గర ఏది ఉన్నదో అది మన దగ్గర నిలిచి ఉండాలి అంతే కదండి యోగక్షేమముల కొరకు మానవుల యొక్క యోగక్షేమముల కొరకై ఆ భగవానుడు అవతరించినాడు ఆయన యొక్క నామధేయాన్ని స్మరించినంత మాత్రాన ఆ సన్నహ సంస్కృతి ఘోరామో దీనుడు నిస్సహాయుడు అయి ఉన్న స్థితిలో శ్రీ పరమేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్ఛరించ మాత్రాన ఆ అతను మానవుడు బయటపడతాడు నన్ను మాత్రాము చూస్తాను ఈశ్వర నామాన్ని కనుక స్వీకరించినట్లయితే ఆ భయము ఆ ఈశ్వరునికి భయపడి దూరం తప్ప ఏ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడో ఆ హృదయంలో భయం ఉండటానికి అవకాశం లేదు నీకు భయం వేస్తుందంటే నీకు ఆ ఈశ్వరుణ్ణి సరిగ్గా భావన చేయడం చెత్తగా లేదన్నా శరణాగతి అనేదాని అర్థం తెలియలేదని భా కాబట్టి అతను భయం కాబట్టి ఆ భయం కూడా మానవుల హృదయాల్ని తీరిస్తూ ఉంటుంది భయం అనేది ఇన్సెక్యూరిటీ ఎప్పుడు భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు ఎలా ఉంటుందో పిల్లలకు ఎలా ఉంటుందో అది ఇన్సెక్యూరిటీ ప్రతి వాడి హృదయంలో ఇబ్బంది కలిగిస్తూ అది కూడా తొలగిపోతుంది అటువంటి ఆ ఈశ్వరుని యొక్క లీలలను గుణములను అనువదించి చెప్పవలసినది అని కోరత భాద్య సత్యం ఈ శ్లోకం చాలా మంది హర్షికి నమస్కారం చేస్తున్నాడు సూతుడు ఎందుకంటే సూతుడు ఈ భాగవతాన్ని సుఖమహర్షి నుంచి పొంది ఇప్పుడు శౌల కాదు రుసు చెప్తున్నారు సో ఇలా ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది ఆ శుకుడు పరిష్క్రుడు చెప్పాడు ఆ శుకుడికి వ్యాసుడు చెప్పారు వ్యాసుడు చెప్తే శుకుడు విన్నాడు శుకుడు చెప్తే పరీక్షుడు విన్నాడు సభలో సూతుడు కూడా కూర్చుని విన్నాడు ఆ సూకుడు చెప్తే సౌనకాదుడు వింటున్నాడు అని నేను చెప్తే నేను వింటున్నాను అని ఇలా అన దీని అర్థం ఏంటంటే ప్లేసెస్ లేరు పరీక్షుడు స్థలం వేరు వ్యాసుడు చెప్పి వ్యాసుడు శుకుడికి స్థలం వేరు కూతుడు సౌనకాదుడికి చెప్పిన స్థలం వేరు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఈ స్థలం లేదు స్థలాలు దేశం మారిన తత్వం మారలేదు చెప్పిన వాళ్ళు మారిన తప్పబడే తత్వం మారలేదు అది దాంట్లో ఉన్న రహస్య అంటే గంగా వైశంభన వాచ శిశుకు వాద్య వ్యాస వాద్యా ఈయన వాద్య ఆయన వాద్య ఎందుకంటే ఈ వాచులన్నీ అంటే అభిప్రాయం ఏమిటంటే పెట్టివాడు స్థలం మారుతుంది దేశం మారుతుంది కాలం మారుతుంది కానీ తత్వం సత్యం అలా దానికే సత్యం అంటారండి సత్యం పరం భీమంది ఇవాళ ఒక రకంగానూ రేపు ఇంకో రకంగానూ ఉందనుకోండి దాని పరమ సత్యం అనడానికి అది ఎప్పటికప్పుడు అలా మారిపోతూ ఉంటే మైక్రో శాస్తారు అందులో ఆ ఉండే స్వారస్యం అది సో సరే ఆ సుఖ మహర్షికి వ్యాసుడికి ఉండే సంబంధాన్ని వర్ణిస్తున్నాను సుఖుడు వ్యాసుని కుమారుడు వర్తాంతం అంతా అర్వర్తు జ్ఞాని సుఖుడితో జ్ఞాని భగవాన్ నవ మహర్షి లెటోడు సుఖుడు చిన్న కురాడు వెళ్ళిపోతున్నాడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతాడు అంటే ఎం వెళ్ళిపోతున్నాడు మామూలుగా వెళ్ళండి ఇవన్నీ గెలిచంతం అంట అంటే ఇంకా ఒకటే వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ అనుకొచ్చి ఏమి ప్రసక్తి లేదు అలసంగా ప్రభుత్వాడు సన్యాసానికి వెళ్ళిపోతున్నాడు అనుపయతం వ్యాసమహర్షి అనుకున్నాడు ఈ శుకుడికి ఉపనయనం చేయాలనుకున్నాడు ఉపనయనం ఎవరికి కావాలండి కర్మ చేయాలనుకున్న వాడికి ఉపనయనం కావాలి కర్మ ఎవరు చేయాలి నేను కర్త అని నాకున్న స్థితిగతులు బాగులేదు వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలి పుణ్యలోకాలు సంపాదించుకోవాలి అనుకున్నవాడు కర్మను చేయాలి వాడు కర్తాయి వాడు కర్మను చేస్తాయి శుఖమహర్షి బ్రహ్మజ్ఞాని ఇటువంటి బ్రహ్మజ్ఞానికి కర్మలు అక్కర్లేదు ఇలాంటి బ్రహ్మజ్ఞాని జడభరతుడు అని సహాయం వస్తాడు మీకు నేను చెప్తాను రెండో రోజు మూడో రోజు కాబట్టి ఎప్పుడైతే ఈ శుక మహర్షి జ్ఞాని గనక ఏ కర్మలతోటి ఆయనకి సంబంధం లేదు ఆయనకు ఉపనయం అక్కర్లేదు సో ఆయన పరబ్రహ్మ స్వరూపుడే సాక్షాత్ భగవానుడే ఆ జ్ఞాని రూపంలో ఉంటాడు జ్ఞాని స్వాత్మైవ మేమతం అని శ్రీకృష్ణుడి చేతిలో చెప్తూ ఉన్నాడు ఆయన సో వెళ్ళిపోతున్నాడు బ్రహ్మ మహర్షి కూడా అలాగే వెళ్ళిపోయారు చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి నేరైనా పుత్రాన్ని పిలిచాడు ఆయన యాసన ఆయన ఇంక అర్థమైంది వ్యాసన వీడు వెళ్ళిపోతున్నాడు ఇంక మళ్ళీ వెనక్కి రాని అర్థమయ్యి అదంతా ఊరిస్తుంటాయి చూడండి అంతా కూడా చెట్లు అవి దట్టంగా ఉంటాయి అడవి కదా అంటే వృష్యాశ్రమం కదా ఆశ్రమం కూడా చెట్లు అవి పరగా ఎక్కువగా ఉంటాయి పుత్ర అని పిలిస్తే వెనక్కి తిరిగి మళ్ళీ పుత్ర అని వ్యాసుని సంబోధించినది రిప్లై ఇచ్చే చెట్లు రిప్లై ఇచ్చేయంటే అర్థమవుతుంది ఇకో ఇకో వచ్చింది పోనీ కుటుంబ మహర్షి ఆ నాన్నగారు వెనక్కి తిరిగి తెలవచ్చు ఆయన ఏం మాట్లాడారు ఆయన అలా వెళ్తూనే ఎందుకంటే ఈ దేహము నేను కాబట్టి అహం అనుష్య పుత్ర నేను ఫలానాల కుమారుడను ఈ దేహమే నేను అనేది అజ్ఞానం దృష్టికోణ బ్రహ్మవేత్త యొక్క దృష్టికోణం అలా ఉండదు మనం చూస్తాం ఇదంతా కూడా తాను దేహంతో చెంది ఉంటే శంకరులు ఎన్నో అహం అనుష్య అని అంటారు మనకుండే రాజు మోషం దృష్టాంతం చెప్పాలి అహం అనుష్య పుత్రి నేను ఫలానాలి అబ్బాయిని వీడు హి హీ సమూహో కేయోపి ఎప్పుడో చిన్నతనంలో ఆ విషయమే వాళ్ళు చెప్పారో అది మనసుని కూర్చుంటారు అహంష్ణ ఆత్మ ఎవరికి పుత్రులు అండి కాటే కాంత కష్టే పుత్రారతీవ విచిత్ర శంకర భగవత్వాలు ఈ సుఖ మహంశాల పుత్రా అని పులిస్తే నేను పుత్రుని అయితే కదా పలకడానికి పుత్రుడు కాదా బ్రహ్మవేత్త ఆత్మస్వరూపుడు ఆయన ముందుకు వెళుతున్నాడు చెట్లు మళ్లీ పుత్ర అని ఆ చెట్టు పిలిచిన పుత్రాన్ని పిలుపుని వ్యాస మహర్షి అనుకుంటాడు ఈ చెట్టు నాకు తండ్రి నేను వాటికి తండ్రినాయినా సో ఆ మహర్షి మాత్రం సుఖ మహర్షి మాత్రం ఏమి ఏమి తిరగకుండా ముందుకు వెళ్ళిపోతాడు అటువంటి సర్వభూత హృదయం ముని మానతో ఆయన కేవలము ఒక ఫిజికల్ బాడీ ఉన్నది అక్కడ ఒక హృదయాకాశం ఉన్నది దాంట్లో ఆత్మరూపుడుగా ఉన్నాడు అని సర్వభూత హృదయం సమస్త ప్రాణుల హృదయములో ఆత్మరూపంగా ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం ఏ చైతన్యములో సమస్త జగత్తు భాషిస్తుందో ఆ చైతన్యము యొక్క నిష్ఠన్యము నిష్ట కలిగినటువంటి జ్ఞానం కాబట్టి ఒక దేహానికి పరిచ్ఛిన్నుడు కాదాయన సర్వ ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా విరాజింది వారు సో యస్టు సర్వాధిభూతాలు ఆత్మన్యవామి పశ్యతి అనర్థం ఎవరైనా సమస్త ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తాడు అటువంటి మహర్షి సర్వభూత హృదయులు అందుకనే ఆయన ఎన్ని తిరగలేదు అటువంటి ఆ శుక మహర్షి నేను నమస్కారం చేస్తున్నాను అని గురు ప్రార్థన చేస్తున్నాడు ఈ సంసారము సంసారము అనేటువంటి భయంకరమైన చీకటిలో కొట్టుమిట్లు ఆడుతున్నాను సంసారము చాలా చీకటి చీకటి అంటే ఎలాగ దీని నుంచి బయటపడాలి దీంట్లో అన్నింటినీ సత విత్తడం అలాగా అనేది తెలియక చాలా వ్యామోహంలో ఇంత విమూహుడై ఉంటారు మానవుడు అంతేగానే ఆ సంసారం అనేది భయంకరమైన చీకటితో పోల్చారు ఆ చీకటిలో ఒక్క దీపం ఏకం దీపం ఒక్క దీపాన్ని వెలిగించట ఆ చీకటి నుంచి బయటపడాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్న ఒక్క దీపాన్ని ఏ దీపమో తెలిసినా దీపం ఆత్మనిష్టారూపమైన దీపం దీపం వెలిగితే జ్ఞానదీపం వెలిగితే ఎక్కడ ఉంటుందో అన్న జ్ఞానదీపం గదిలో బయట ఉంటుందా లేకపోతే హృదయం లోపల ఉంటుందా హృదయం లోపలే ఉండాలి అప్పుడే జ్ఞానదీపం చక్కగా భవద్గీత పుస్తకం కొని ఎదుర్కొండగా మీరు అక్కడ షెల్ఫ్ లో పెట్టారనుకోండి దేవలాభం అక్కడ దీపంలో ఉంటుంది కానీ మన హృదయంలో దీపం అయినప్పుడే ఉపయోగం కాబట్టి అధ్యాత్మ అంటే ఆత్మనే అధ్యాత్మ అటువంటి హృదయంలో జ్ఞాన రూపంగా ఉండేటువంటి దీపాన్ని వెలిగించటము ఎటువంటి దీపము తెలుసుకున్న స్వానుభావం తాను ఏ జ్ఞానాన్ని స్వయంగా దర్శించినాడో ఆ జ్ఞానాన్ని చెప్తాడు జ్ఞానం కాదు సో అనుభూతమైన అనుభవ రూపమైనటువంటి జ్ఞానము అఖిల స్మృతి సారము సమ సమస్త వేదముల యొక్క సారము ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల యొక్క సారమంతని కూడా ఇక్కడ ఉపదేశంగా ఆయన సంగ్రహించి దీన్ని చెప్తాడు అటువంటి ఆ దీపాన్ని వినిపించి భాగవతము అనే దీపాన్ని వెలిగించి ఈ దట్టమైనటువంటి అజ్ఞానం అనే చీట్రోసు పారద్రోలిన వ్యాసూపించి మునులకు కూడా గురు అయినటువంటి మనం చూస్తాం పరీక్ష మహారాజుతో ఎంతో మంది మునులు సుఖ ఈ భాగవతాన్ని శ్రవణం చేసుకుంటారు కాబట్టి మునులకు కూడా గురువైనటువంటి ఆ వ్యాస ఆ వ్యాసమహర్షి యొక్క కుమారుడైన శుకునకు నేను నమస్కారం చేసుకున్నాను నమస్కారం చేసి మొదలుపెడుతున్నాడు మానవుడు యువలోక భోగములందు లగ్నమైన మనస్సులు కలవారై నిష్కామ భక్తి యొక్క మహిమని దాంట్లో ఉండే రసాన్ని ఎరుగరు వాళ్ళకి దాంట్లో ఉండే తెలుసుకున్నారంటే విడిచిపెట్టరు ఎందుకంటే ఈ మానవులకు ఆ పరమేశ్వరుని ఎందుకు అధోక్షజే భక్తి పరమేశ్వరుని ఎందుకు భక్తి ఉండాలి ఎటువంటి భక్తి అంటే భక్తికి డిమాండింగ్ ఎజెండా ఉన్న భక్తి కాదు సాధారణంగా మనము ప్రేమించేది కూడా ప్రేమిస్తున్నాను కాబట్టి వచ్చిన అయినకుండా కూర్చో డూ దిస్ అని ప్రేమ ని మానవుడు ఆ ప్రేమ నుంచి బయటికి ఎదిగే ప్రయత్నం చేయాలి అలాంటి ప్రేమ పెద్ద అది మనం నేర్చుకోవాలి అదేవిధంగా ఇష్టం ఏ రకమైన హేతువు లేకుండా అహీతికి భక్తికి ఏ రకమైనటువంటి డిమాండ్స్ లేనటువంటి ఏ భక్తి కలదో ఇది ఏ మానవులకు పరమ ధర్మము అయితే ఒక ప్రశ్న వస్తుంది ఈశ్వర్నీయుడు భక్తి చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫలం ఉండాలి కదండి ఏ ఫలం లేకుండా నృత్య భక్తి చేస్తే ఏమవుతుంది అంటే ఏ ఆత్మ ఈ నిష్కామ భక్తిని మీరు చేసినట్లయితే మీ యొక్క మనస్సు అంతఃకరణము గొప్ప ప్రసన్నతను పొందుతుంది చూడండి మనస్సుకి సంబంధించి ఒక అద్భుతమైన స్థితి ఒకటి ఉన్నది ఆ స్థితి ఏమిటో తీర్చుకుని దాంట్లో ఉండే రసాన్ని ఆస్వాదించగలిగిన వాడు దానిని ముంచి ఆ స్థితికి గీతలో భాగవతంలో ప్రసన్నత అని కోరు మనం ఇష్య సంసారంలో కుటుంబం ఉండే సందర్భంలో మనం ఆ ప్రసన్నత ఏమిటో మనకు తెలియదు ప్రసన్నతంటే ఏమిటో చూడండి మాకు తెలుసున్నది ఎలాగా మనం ఏదో కోరిక కోడతాం కోరిక త్వరగానే మనస్సులో ఒక ఉద్వేగము టెన్షన్ స్ట్రెస్ ప్రారంభమైపోతుంది ఆ కోరిక సఫలమవుతుంది సఫలమైనప్పుడు మహోత్సాహం కలిగి మనస్సు ఉరటలు వేస్తూ ఉంటుంది హర్షం ఆ హర్షము అది ఎంత స్ట్రెస్ అంటే మ్యాజిక్ ఈ ఓసారి కపిల్ దేవ్ సెంచరీ కొట్టేటప్పుడు చాలా మంది ఎదురు ఎత్తులు వేసుకుంటే ఒకసారి ఆ ఆనందాన్ని పట్టలేక నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు కాబట్టి హర్షము అనేది ఇక ఇక స్ట్రెచెస్ నర్వస్ సిస్టమ్ ఆ సింతక్ నర్వస్ సిస్టమ్ ని బాగా స్ట్రెచ్ చేసి ఎగిరి పడుతుంది మీకు బాగా ఆనందంగా ఉన్నారనుకోండి మీకు నిద్రపట్టడం ఆ హర్షము చాలా డేంజరస్ అది దానికి ఆపోజిట్ దుఃఖం ఈక్వల్లీ డేంజరస్ బూతా ఈక్వల్లీ డైంజరస్ సో మన మనస్సు ఓసారి అంతరిక్షానికి ఎగురుతుంది టెన్నిస్ బంతి ఎగిరినట్టుగా మరోసారి అంత ఎగిరినది కింద పడటం లాగా ఖచ్చితమే మడే లేకపోతే నెక్స్ట్ వీక్ డే మహావేగంగా కింద పెడతాం సో ఈ విధంగా మనస్సు ఏమవుతుందంటే సుఖము యొక్క ఉద్వేగంలోనూ దుఃఖము యొక్క ఉద్రేకంలోనూ అలా గెలుగులాడుతూ ఉంటాం ప్రసన్నత అనే స్థితి తెలియదే తెలియదు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాడు పూజ మొదలు పూజలో కూడా మళ్ళీ అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడు నాకేమో రాత్రి తగిలింగ్ భగవంతుడాన్ని కోరుతూ ఉంటాయి ఆ లాటరీ అని కోరడం ప్రారంభించగానే మనస్సులో ఉద్రేకం ప్రారంభమవుతుంది ఈ పైన మనం కోరిం కదా వెంకటేశ్వర స్వామి కూడా దర్శించాం కదా ఇది మనకి సక్సెస్ అయిపోతుందేమో అనే టెన్షన్ ప్రారంభమైంది అది సక్సెస్ అయింది అనుకోండి జే వెంకటేశ్వర సక్సెస్ కాలేదనుకోండి ఈ విధంగా సో ఎంత ప్రాబ్లం సో ఈ విధమైనటువంటి కామనలు ఆ కామనలతో పాటు ఉండేటువంటి సుఖ యొక్క ప్రవాహము పైకి ఇంకోసారి కిందకి యో యో అంటూ ఉంటారు సో దట్ కైండ్ ఆఫ్ లైఫ్ దానికి అలవాటు పండవాడికి ఈ ప్రసన్నత సో మహా అంటే యూ డిస్కవర్ అట్ ప్రసన్నత ప్రసన్నత అనేది ఒకటి ఉంది అది సుఖము యొక్క ఉద్వేగాలకి దుఃఖము యొక్క ఉద్వేగాలకి అతీతంగా ఉంటుంది దాని వల్ల మనస్సు పైకి ఎగరదు కిందకి కూలబడదు స్థిరంగా నిలిపి ఉంటుంది ఆ ప్రసన్నత మీరు దాని విలువ తెలుసుకో ఏ ఆత్మా సుప్రసీదేశ్వర నిష్కామ భావంతో ఏ కోరిక లేకుండా ఒక్క క్షణం సేటైనా మీరు ప్రార్థించగలిగితే మీకు ఆ ప్రసన్నత మీకు అవుతుంది అటువంటి భక్తిని మీరు చేయాల్సి ఉంటుంది అని ఆయన అలా మొదలు పెడుతున్నాడు భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయ్యాసు వైరాగ్యం జ్ఞానం చలిం చూడండి ఈ భక్తి యొక్క ప్రయోజనాన్ని ఇంకొకటి చెప్తున్నాడు నిష్కామ భక్తి సాధారణంగా పెళ్ళయిందనుకోండి పెళ్ళైతే ఆ సంవత్సరం అయ్యేప్పటికి పిల్లలు పిల్లలు అడగడం లేదా పిల్ల పుట్టాలని ప్రజలందరూ అపేక్షిస్తూ ఉంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యేటికి ఎవరి ఇంకా సంతానం కలగదు ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కోసం సహృదయంతో తింటాం లేదు సో అదేదో పెద్ద ఇష్టం అనుకోకండి సో ఆ వివాహం అయింది అంటే సంతానం అపేక్షింపబడుతుంది అదే విధంగా ఈ మనస్సుకి పరమేశ్వరుని అందరి భక్తితో సంయోగం ఏర్పడినది అప్పుడు ఈ మనస్సులో నుండి రెండు ఒకటి లేక రెండు సంతానం రావాలి అని అపేక్ష ఉంటుంది మనస్సు మనస్సుకి భక్తికి సంయోగం మనోభక్తి సంయోగం ఇదో దాంపత్యం ఈ దాంపత్యం నుంచి సంతానం కలగాలి అటువంటి సంతానంగా వర్ణిస్తున్నాడు వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయ్య అసంతానం కలిగింది ఏమిటా సంతానము అంటే జ్ఞానము వైరాగ్యం జ్ఞానవైరాగ్యం సపోజ్ సంతానము లేకుండా ఉంటుంది అది అనుకోండి అందరుగా అనుకుంటాను ఆ ఇంకా కలగలేదు సంతానం కలగలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యమైతే అనే ఎదురు చూస్తారు అదే విధంగా వీడు భక్తి చేస్తున్నాడు కానీ వీడు హృదయంలో ఇంకా జ్ఞానము వైరాగ్యము నిర్మాణం కాలేదు అంటే ఆ భక్తిలో ఏదో దోషం ఉన్నది అది సమద్రమైన భక్తి కాదు మనం చూస్తూ లోకంలో చాలా భక్తి చేసేస్తూ ఆ ఎంత భక్తి చేసేస్తారంటే చాలా ఆశ్చర్య వేస్తుంటారు సో ఆ చాలా భక్తి చేస్తారు కానీ వాళ్ళు ఆత్మస్వరూపము ఆత్మ జ్ఞానము అనేదానికి చాలా దూరంగా పట్టిస్తూ ఉంటారు అంటే ఆ కలగాల్సిన సంతానానికి కలగలేదు అనమాట తర్వాత వైరాగ్యము అనేదానికి దూరంగా పట్టించారు భోగ లాలసు జీవిస్తారు పైగా ఈ భోగాలన్నీ ఆ పరమేశ్వర భక్తి కారణంగానే నాకు లభించేవి అని కూడా చెప్తూ ఉంటాను సో ఇది భక్తిలో లోకే అది వాస్తవంగా గనక మీద నిష్ఠాను భక్తి చేసినట్లయితే ఆ భక్తి మనస్సులో ప్రవేశించిన కొద్ది కాలంలోనే రెండు అద్భుతములైనటువంటి సంతానములు అంటే మనోభావములు ఒకటి వైరాగ్యము రెండు జ్ఞానము అనేవి ఉదయిస్తాయి చూడండి చాలా సహజమైన విషయం భక్తి అంటే ఏమిటండి ప్రేమ నాలుగు భక్తి సూత్రాల్లో భక్తిని అలాగే నిరూపణ చేశారు సా పరమ ప్రేమ పరమ ప్రేమ రూప భక్తి అనగా పరమేశ్వరుని ఎందు ప్రేమ ఎటువంటి ప్రేమ పరమ ప్రేమ ఇంకా మనం చేశాను పరమ ప్రేమ అంటే డిమాండ్ ఏమీ లేనటువంటి ప్రేమ ఎజెండా లేనటువంటి ప్రేమ దానికి పరమ ప్రేమ అంటారు నారు అలాగే డిఫైన్ చేసేస్తారు వ్యక్తిగా ప్రేమ ఆయన భక్తిగా చెప్పలేదు సామాన్యమైన ప్రేమ అంటే ఈశ్వరుడు షాప్ కీపీ కుటుండే ఆయన భక్తిగా అసలు డిఫైన్ చేయలేదు అది కూడా ముఖ్యం ఓ స్థాయిలో ఉన్నది కానీ నారు చెప్పే స్థాయికి వచ్చేసరికి దాన్ని డ్రాప్ చేసేసారు సో సాత్ పరమ ప్రేమ రూప ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నారు ప్రేమించబడేది ఈశ్వరు ఈ ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే దానికి రెండు క్వాలిఫికేషన్ వన్ ఈశ్వరునికి విరుద్ధంగా నిలబడి ఉన్నటువంటి నిత్యాభూతమైన సంసారం ఆసక్తి తక్కువ ఉండాలి మీకేమో విషయ భోగముల దృఢమైన ఆసక్తి ఉందనుకోండి మీరు ఈశ్వరుణ్ణి ప్రేమించగలుగుతారండి అసలు సంభవమే కాదు ఎందుకంటే యూ కెనాట్ లాల్ టూ థింగ్ సెట్ టైం కనుక సంసారము నందు ఆసక్తి ఈశ్వరుని మందలు ప్రేమానబడే భక్తి ఈ రెండు ఒకే అనలో ఎమడవు కాబట్టి ఈశ్వరుని ముందు భక్తి కావాలి అంటే ఆసక్తి తగ్గాలి దాని పేరు వైరాగ్యం తర్వాత ఈశ్వరుని నీవు ప్రేమిస్తున్నావు అంటే ఆ ఈశ్వరుడి అసలు ఏమిటో తెలిసి ప్రేమించాలి తెలియకుండా ప్రేమిస్తే అది లోకే అది తెలిసి తెలియకుండా ఎప్పుడు ప్రేమించకూడదు ఇప్పుడు తండ్రి కొడుకును ప్రేమిస్తున్నాడు అనుకోండి క్లియర్ గట్టి అండర్స్టాండింగ్ ఉండాలి తండ్రి మనసులో కొడుకు స్పష్టంగా తెలుసుకుండాలి కొడుకు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు వాడి ఆలోచన విధానం ఎలా ఉన్నది దాంట్లో ఎంతవరకు మనం అంగీకరించాలి ఎంత వ్యతిరేకించాలి వ్యతిరేకించడం సలహా చెప్పడం వరకే ఆ విధంగా కొడుకు యొక్క హృదయాన్ని తండ్రి తెలుసుకుని ఉండాలి అప్పుడు క్లియర్ గా మనసులో ఏముందో వాడికి తెలుగు వాడి మనసులో ఏముందో ఈయన ఈ తెలుగు ప్రేమ చాలా తొందరగా డీజనరేట్ అయిపోతుంది అలాగే మీకు ఈశ్వరుడు అంటే ఏదో తెలీదు ఊరికే ఏదో అందరూ ఈశ్వరుడికి ఈ విధంగా పూజ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే పూజ చేస్తున్నాను అందరూ జే చేస్తున్నారు కాబట్టి నేను కూడా జే చేస్తున్నాను సో ఈశ్వరుడు ముందు ఈశ్వరులు ఊరేగింపులు అవుతుంది ముందు అందరు డ్యాన్స్ చేస్తున్నారు నేను డ్యాన్స్ చేస్తున్నాను అని అలా చేసినట్లయితే అది తెలియదు మంచిదే ఏదో భక్తి చేస్తున్నారు కానీ జ్ఞానము యొక్క ప్రకాశము లేని భక్తి చీకటి గదిలో కూర్చుని పూజ చేసుకున్నారు ఏముంది ఇప్పుడు దీపం వెలిగించి పూజ చేయాలి దీపం వెలిగించకుండా పూజ చేయాలి ఇంతక పూజగా మొత్తం కూడా దీపం వెలిగించాలి దీపానికి అర్థం జ్ఞానం అనండి జ్ఞానం లేని పూజ లో ఎప్పుడైతే హృదయంలో భక్తి ఉన్నదో ఆ భక్తి నుండి జ్ఞానము ఆత్మ ఆత్మజ్ఞానం సాధిందండి ఈశ్వర జ్ఞానం కదా అంటే ఈశ్వర జ్ఞానం అంటే ఏం ఉండదు ఈశ్వర ఆత్మజ్ఞానమే ఒక జ్ఞానం ఆత్మజ్ఞానం దాని పేరే కాబట్టి ఆ జ్ఞానము కూడా ఉండాలి భక్తికి ఈ రెండు పిల్లలు కమల పిల్లలు ఒకటి వైరాగ్యం ఒకటి జ్ఞానం ఒకవేళ భక్తిలో కలగలేదు అనుకోండి అంటే సంతానం ఇంకా కలగలేదు అన్నట్టు గారికి తర్వాత ధర్మవర్జోత్పకల్పతేమో లాభాయకి స్మృత కామస్య నేంద్రియ ప్రీతి జీవస్య తత్వ జిజ్ఞాసో నాతో నిశ్చేహ కర్మ విధి వదిలిపెట్టలో తెలియదు నాకు సంగ్రహాన్ని చెప్తాను ఇప్పుడు దీంట్లో అర్థము దేని కొరకు అర్థము దేని కొరకు అంటే కామము కొరకు కామం అంటే కోరిక కోరికలు తీసుకోవాలంటే డబ్బు కావాలండి అర్థం ఉన్నది కామం కొరకు తర్వాత ధర్మం దేని కొరకు ధర్మం ఏమి కొరతంటే ధర్మం చేస్తే వెంకటేశ్వర స్వామి మనకి మూట అప్ప చెప్తాడు లేదండి బాగా లాభాన్ని చేకూరుస్తాడు దానికోసం ధర్మము అర్థము కొరకు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి వన్ పర్సెంట్ కమిషన్ వెంటనే వెంకటేశ్వర ఫస్ట్ బుక్ పార్ట్నర్ వెంకటేశ్వర దేవాలయంలో తిరుపతిలో భోగలన్నీ టెన్స్ అలా వస్తూ ఉంటాయి ప్రతి బిజినెస్ లోను వన్ షేర్ వెంకటేశ్వర స్వామి దొరుకుతాయి ముందు అసలు బుక్ లో మొట్టమొదటి షేర్ బుక్ లో ఫస్ట్ వన్ పర్సెంట్ షేర్ ఆయనకి బంబులు చేస్తూ ఉంటారు షేర్ హోల్డర్ ఎందుకంటే ధర్మం ఎందుకోసం చేస్తున్నారు మీరు అక్కడ ధర్మం దేవుడు కోసం చేస్తారు అర్థము కొరకు మిగిలిన నైన్టీ బాగా నిండా ఉండాలని చెప్పేసి ఆ వన్ సో ధర్మం చేస్తున్నది అర్థం కొరకు అర్థము కామం కొరకు రైట్ మోక్షం అనేది జరిగాకుండా లేదు వ్యవస్థ ఈ పరిస్థితి మారాలి ఎలా మారాలి ధర్మము అర్థం కొరకు కాకూడదు ఇట్ ఈస్ ది అపోజిట్ అర్థము ధర్మం కొరకు కావాలి ఓకే ఇక అర్థాన్ని తీసుకెళ్లి ధర్మానికి జోడించేస్తే కామం అర్థానికి బ్రేక్ చేసేస్తే మరి కామము దేని కొరకు అంటే కామ ీతులు లాభో జీవయట యావత సాధారణంగా మనం కామపురుషార్థాన్ని ఎందుకు స్వీకరిస్తాము అంటే ఇంద్రియములను సంతోషపట్టడం కోసం మంచి పదార్థాలని కోరుకుంటాం ఆ దులములైన పదార్థము దుశ్వేంద్రియాలని వృత్తిని కలిగించాలని సో అలాగే మిగిలిన ఐదు ఇంద్రియాలని పొగాలని ఇంద్రియాల ద్వారా ఐదు ద్వారానే జరుగుతుంది తెలుసున్నదే కాబట్టి ఇంద్రియములకు ప్రీతిని కలిగించటూ కామపురుషార్థమున్నది అని ఎన్నడూ అనుకోవచ్చు మరి ఇంకెందుకంటే కామపురుషార్థము అది అంటే జీవేదయావత కేవలము ఈ దేహము నిలిచి ఉండుట కొరకు మాత్రమే ఉన్నది కాబట్టి వస్త్రములను కోరుతున్నాము దేని కొరకు దేహమును నిలబెట్టుట కొరకు ఆహారాన్ని కోరుతున్నాము దేని కొరకు దేహాన్ని నిలబెట్టట కొరకు కాబట్టి ఇంద్రియ ఇంద్రియములను సంతోష పెట్టే ప్రయత్నం కాకుండా దేహమును నిలబెట్టుట కొరకే కామాన్ని నేను సేవించాలి అప్పుడు అర్థము పెద్ద కష్టం పెద్ద ఎక్కువ అర్థం అవసరం ఉండదు ఈ అర్థాన్ని ధర్మం కోసం వినియోగించాలి మరి అయితే ధర్మం దేనికి ఇంతకు ముందు ధర్మాన్ని అర్థకామాల కోసం నాకు డబ్బి లేకపోతే నా కోరిక తీసుకు అనే అర్థకామాల కోసం ధర్మాన్ని వాడుకున్నామే మరి ఇప్పుడు ధర్మం అర్థకామాల నుంచి ఈ ధర్మం దేనికి ధర్మము మోక్షము కొరకు అదేలాగంటే ధర్మం ద్వారా అంటే నిష్కామ కర్మయోగం అయిపోతుంది బ్రేక్ చేసేస్తే కేవలము ఈశ్వరారాధన కొరకు చేసినట్లయితే దాని పేరే నిష్కామ కర్మ యోగము అటువంటి నిష్కామ కర్మ యోగం ద్వారా చిత్తశుద్ధి కలిగి ఆత్మ జ్ఞానము కలిగి వీడు మోక్షాన్ని పొంది జీవనముక్కు ధర్మము మోక్షము కొరకు సో ఇది ఎంటైర్ పురుషార్థ సి రివర్స్ సమాజంలో ఉన్న పురుషార్ అందరూ భక్తులే అందరూ ఆస్తికులే కానీ పురుషార్థాల విషయంలో గడబిడ ఉన్నది ఆ గడబిడిని అడ్జస్ట్ చేసుకుని మనసా <coughs> సాత్వతాంపతి అంటే శ్రీకృష్ణుడు ఎందుకంటే ఆ యాదవులకు సాశ్వతులు అనే ఒక పేరున్నది తర్వాత శాశ్వతాధిపతి అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి నిష్కామ భక్తి యోగులు చక్కగా ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు వాళ్ళ శాశ్వతులు ప్రభువు అటువంటి శ్రీకృష్ణుని మీరు ఏదైనా మనసాంతమైనటువంటి మనస్సుతో మీరు ఆరాధించండి ఎలా నిత్య ప్రతినిత్యం ఆరాధించండి ఎలా ఆరాధించమంటారో చెప్పండి ఆరాధన కూడా ఒక పద్ధతి ఉండాలి కదా శ్లోక్యహా మీరు శ్రవణం చేయచ్చు జాగ్రత్త శ్రవణం చేయొచ్చు అయితే ఉపనిషత్ శ్రవణం చేయండి గీతాశ్రవణం చేయండి కీర్తిక్యష్ట శ్రవణించేకారనే ఉందండి యోగ్యమైన వ్యక్తి చెప్పి వాడుకు మాకు దొరకలేదు అసమానం దొరకదు తర్వాత ఏదో ఏదో చెప్తున్నారు కదండి పోనీ ఏదో ఈ బియ్యం అక్కడికే కూర్చుని ఏదో కూర్చోండి అది గుర్తులు చేసుకుని గుర్తు చేసుకుని అలాగే చేస్తే మంచిదే అసలు లేని దానికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అలా కాదు శ్రవణం చేసే దాంతో ప్లాన్ ప్రకారంగా యోగ్యమైనటువంటి ఆచార్యుని వద్ద నుండి పద్ధతిలో గురూపు సమణించేసి శ్రవణం చేస్తే అది ఫలిస్తుంది మందు వేసుకోవాలంటే ఏ టైమ్ లో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి దానికి షెడ్యూల్ ప్రకారంగా దానికి ఏదైనా పక్ష్యం ఉంటాయి ఆ పక్ష్యంతో పాటు సమయంతో బాగున్నా వేసుకోవాలి మంచి నీళ్ళతో వేసుకోవాలంటే వీడేమో కాఫీ తాగుతూ తాగితే మందు వేసుకున్నాడు అనుకోండి ఆ కాఫీ మందు కలిసి ఎన్నడూ పట్టుకోవాలి ఇంటరాక్షన్ అయిపోతుంది కాఫీలోకి దీనిలో ఇలాంటి కెమికల్స్ ఎవరు ఉంటాయి ఈ మందు కలిసి గడబడైతుంది సో అలా శ్రవణం చేస్తే పూర్ణమైనటువంటి శ్రద్దతో సరైన పద్ధతిలో శ్రవణం కోయాలి వాస్తవా సంభవం కాదది అప్పుడేం చేయాలంటావు కీర్తి డబ్ల్యూఎస్టా పది మంది ఉన్నామండి శ్రవణం చెప్పి లేదు పది మంది కలిసి చక్కగా హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అని మహానంతరణుతు అని అంటారు దాన్ని మీరు గానం చేయండి గానం చేయడానికి పెద్ద లీడర్ ఏమవసరలేదు మీలో మీరే ఒకరిని లేడర్ గా పెట్టుకుని గానం చేయొచ్చు అయితే మా గీతా హామస్టే కూర్చుని చూడండి దానికి లేడరు అక్కర్లేదు లీడర్ అక్కడ అవసరం లేదు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే లేడర్ వస్తాం తర్వాత అలా చేయండి కీర్తి పది మంది కూడా ఒక చోటకి చేరటం లేదండి నేను ఒక్కడనే ఉంటున్నాను లేమంటే రావటం లేదా అంటే ధ్యేయ నీకు ఒక్కడే కూర్చుని జబ్బమాలు తీసుకుని ధ్యానం చేస్తావు మనస్సు ధ్యానము చేసేంత ఏకాగ్రత కావటం లేదు అయితే పూజ ఒక మూర్తిగా పెట్టుకుని నాలుగు పుష్పాలు పెట్టుకుని పూజ చేసుకోవాలి అష్టోత్తర పూజ పూజ చేస్తావు అని ఈ వరస కీర్తిక్యష్ట వీలుంటే శ్రవణం చేయి ముందులో కీర్తన చేస్తూ ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానం చేయి ఉదయం సాయంకాలం పూర్తి చేస్తాం బిస్మస్ మినిమం మనిషి లేకపోతే ఈ సంసారం ఏం చేస్తుంది అంటే దానికి ఎంత సేవ చేసినా అదేమి చిల్లు దంపతి అదేమి ఇంటి దింపది మనస్సు కష్మలమైపోతూ ఉంటుంది రగద్వేశాలు విశ్రాంతి లేకుండా చేసేస్తాయి మనిషి చాలా తొందరగా వృద్ధులు అయిపోతాడు కష్టాలు అనుభవతాడు శాంతి లేకుండా పోతుంది దిస్మస్ మినిమం శ్రవణము అట్లీస్ట్ సమ్ శ్రవణం వీక్లీ పొద్దున్న సాయంకాలం ధ్యానము జపము అనమాట తర్వాత పూజ క్రీస్ వచ్చి మినిమం ఈ డజన్పై మోర్తాయి అన్ని కలిపి డైలీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ యావరేజ్ పడుతుంది ఇంతమంటే చేసినట్లయితే ఒక వాతావరణం నిర్మాణం అయ్యి మనిషి అభివుతు వస్తాడు అనంత ఎలాగంటే శుశ్రూషు వివనా చూడండి చాలా పుణ్యం చేసుకుంటే అనేక తీర్థాలని దర్శించి నదులలో స్నానం చేసి మహాపుణ్యాన్ని సంపాదిస్తే అప్పుడు మీకు శ్రవణం చేసే భాగ్యం లభిస్తుంది మహాత్ముడు లభిస్తాడు ఆ మహాత్ముడిని మీరు సేవించి శుశ్రూష చేస్తే శ్రవణం చేసేటువంటి భాగ్యం లభిస్తుంది శుశ్రూష్రద్ధ ధావస్య అలాగంటే శ్రద్ధతో మీరు శ్రవణం చేసినట్లయితే కొంతకాలం మీరు శ్రవణం చేసేప్పటికీ ఆ వాసుదేవుని యొక్క కథ అంటే వర్ణన కథ అంటే కేవలం స్టోరీయం కథ అంటే ప్రసంగము ఆ ఈశ్వరీయ ప్రసంగమునందు మీకు రతి ఏర్పడుతుంది అంటే మీరు సడన్ గా గాలిగా వెళ్ళి అసలు కూర్చున్నారనుకోండి ఒక గంట సేపు వినేప్పటికీ నెక్స్ట్ డే వెళ్ళాలి అని మీకు అనిపించదు దానికి కారణం ఏమిటంటే మీరు ఆ రతి ఏర్పడలేదు ఆ ప్రేమ ఏర్పడాలి డిస్కవర్ చెందిన శ్రవణం చేయాలంటే ఆ లవ్ మీరు డిస్కవర్ చేయాలి వీడియో చూడాలంటే అనుకోండి మీరు ఆటవలసిన వెళ్ళిపోయి కూర్చుంటే కూర్చుంటాను దాంట్లో రసాన్ని మీరు గ్రహించేదంటే మీరు తక్కువ కొంచెం డై యూజ్ చేస్తే అందరూ నా దగ్గర విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు స్వామిజీ మీరు మరీ డైల్యూట్ చేసేస్తున్నారండి మీరేమో కథలోకి చెప్పేస్తున్నారండి చిన్న చిన్న తెలుగు మాటలు చెప్పేస్తున్నారు మీరేమో ఆ ఉన్నత స్థాయిలో పాఠం మానేస్తున్నారు అని ప్రొటెస్ట్ చేస్తారు అందుకని నేను కొంచెం డైల్యూట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సందర్భాన్ని బట్ వాళ్ళకి ఒక స్థాయికి అలవాటు పడి అది తగ్గించే కొంచెం రుచి తగ్గినట్టుగా కారదత్వైన సో అంటే డిస్కవర్ దట్లో సో అది ఒక్క రోజు మీకు రాదే దేహ్ కేర్ఫుల్లీ కల్పివే సో దిస్ దొసీజర్ సిద్ధ్య హృదయ గ్రంథి క్షిద్యంతే సర్వ సంశయా చాస్య కర్మాణి ద్రష్ట ఏవాత్మ ఈ శ్రవణము కీర్తనము ధ్యానము పూజ ఈ నాలుగింటిని ప్రాపర్ వేలో మిక్స్ సిచువేషన్ తో సాధకం యొక్క స్థితిగత ఒక ప్యాకేజీ లాగా చేసుకుని మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీ హృదయంలో ఉన్నటువంటి గ్రంథి అజ్ఞాన గ్రంథి అంటే సంసారముందు కేవలమైన ఆసక్తి రూపంగా ఉండి సుఖ దుఃఖములలో సుఖాన్ని లేని పడవని వలన జీవితము దాని ఆ గ్రంథి అది స్లోగా విడుతుంది సో అనగా అర్థమైన మీరు సంసారం ఆసక్తి కొంచెం తగ్గుతుంది సమగుతుంది ఆ కారణంగా సుఖ యొక్క ఉడుకుగుతురు మీరు బాగా తేలికగా ఎదుర్కోగలుగుతారు మనస్సులో ధైర్యం ఏర్పడుతుంది భయం దూరం అవుతుంది మనిషికి ఒక స్టెబిలిటీ ఒక బ్యాలన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ వస్తాయి దానితోనే విద్య హృదయ తర్వాత అనేక డౌట్స్ ఏమంటే ఈ స్టూడెంట్ ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడనో లేక ఏమిటంటే ఆత్మ ఏమిటంటే ఎక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటుందా ఇలా వింటే ఉపయోగం ఏంటంటే ఎంతకాలం వినాలండి అని ఎన్లెస్ డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ ది క్లియర్ చేస్తే ఇంకో కొన్ని డౌట్స్ వస్తాయి కొంతవర డౌ క్లియర్ చేసుకోవాల్సిందే కానీ మీరు కనుక లాస్ట్ గమనించేసుకోండి సార్ నేను చాలా సార్లు చెప్తాను చాలా డౌట్స్ ఉన్నాయని నేను అడుగుతాను రండి కి రండి క్లాస్కి వస్తే అన్ని డౌట్స్ చూపిస్తాను ఒక ఆయన నా డిగ్రీకి పది డౌట్స్ ఉన్నాయని వచ్చారు నేను రెండు డౌట్స్ చెప్పిన సార్ ఈ మీరు సాయంకాలం క్లాస్కి రండి అని చెప్పారు అంటే చూస్తానంటే చూస్తాను మీరు తప్పకున్నారండి ఎందుకంటే డౌట్స్ పెట్టుకుని చూస్తాను ఆయన వచ్చారు వచ్చి మరణాలు నా చోటు అన్నారు ఇంకా నాకు డౌట్స్ ఏం లేదు సో ఈ కంపెనీ క్లాస్ ఈ కంపెనీ క్లాస్ డౌట్స్ అడిగింది అని చెప్పిన ఇప్పుడు క్లియర్ కానీ డౌట్ మీరు క్లాస్ లో కూర్చుంటే క్లియర్ చిట్ అంటే అలా క్లియర్ అవ్వాలి డౌట్స్ నో అవర్ వే టు క్లియర్ డౌట్స్ శంకర్ లో చోట అంటారు ఆ మరణ అంతా ఉంటాయి డౌట్స్ అంటారు ముందకోకుండా డౌట్స్ మరణించి ముందు కూడా ఎవ డౌట్స్ అంటారు దట్ ఈస్ నాట్ ది అప్లై యువర్ మైండ్ భోజనాలు ఏముండరు ఏం కోరు ఉండారు ఆ టోటలో ఒక సరిగ్గా స్కూల్ వేసేగా లేదా పక్కన సరిగ్గా ఉందేగా లేదా వేసి బదులు వచ్చి ఎవరు కుట్టుంటే అన్ని క్లియర్ అవుతారు ఇంటర్నేషనల్ థింగ్స్ ప్రతి శ్రవణం చేసుకుంటే అన్ని సంశయాలు నివారణ అవుతాయి సీక్రెట్ ఎన్ని కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకుని ఎన్నడూ క్లియర్ అవ్వవుంటారు ఇదా సీక్రెట్ అయి అదా సీక్రెట్ అని అలా తెలుసు ఒకప్పుడు చెప్పరు అడిగితే చెప్పరు చెప్పకపోతే ఆయన ఏదో హాటిగా ఉన్నారు చెప్పలేదు మీరు అనుకోవచ్చు అలా కాదు అప్పుడు చెప్పినా మీకు తెలియదు తెలిసి సమయంలో తెలుసు అంతే సర్వసంక్షన్మనీశ్వరే ఆత్మని ఈశ్వరే దృష్టి చూడండి భాగవతం ఎలా ఉంటుందో ఈశ్వరే ఆత్మని దృష్టి ఆత్మ ఎందు ఆత్మరూపంగా ఈశ్వరుని ఎప్పుడైతే మీరు దర్శిస్తారో మీకు కర్మబంధము తొలగిపోతుంది అనిపందకృతేషాస్ ప్రారంభంలోనే ఉంది సో ఐట్ ఫీల్ లైక్ చూడండి మీరేవో విష్ణు శివుడు బ్రహ్మాని ఇన్ని పేర్లతో మీరు వ్యవహరిస్తారు భాగవ ఆరంభంలోనే ఉంది పరహ పురుష పరమ పురుష ఏకహ ద్వితీయ మరి అద్వితీయుడు అయితే మూడు పేర్లు ఎందుకు వస్తున్నాయి మూడు ఉపాధులను స్వీకరించి సో ఉపాధి అంటే ఏమిటంటే ఒక మైండ్ ఒక మైండ్ సెట్ ఉపాధి నేను మీకు దృష్టాంతం ఇంటే యజమాను ఉంటాడు ఆఫీస్ ఆఫీస్ కు అక్కడ ఉపాధి వేరే ఉంటుంది ఇంకా భార్య దగ్గర వస్తాడు సాయంకాలం అక్కడ ఉపాధి వేరే ఆఫీస్ ఉపాధి ఇంటికి పట్టుకుంటాడు అనుకోండి ఆవిడ వార్నింగ్ ఆఫీస్ లో లేవు వేరే లేరు సో ఇంకా ఆఫీస్ లో లాగా అనుభవం కట్టిన తప్పి వేరీ ఉపాధి లేదు మనిషి ఒక్కడే అదే విధంగా పరమేశ్వరుడు కూడా అద్వితీయుడు పరమేశ్వరుడు సత్వగుణోపాధిలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు సత్వగుణోపాధి అంటే రక్షణ పోషణ ప్రొటెక్ట్ అండ్ అది శ్రీ మహావిష్ణువు చేస్తారు ఈ లోకమంతా కూడా ఎవరెవరైతే మన పోషిస్తున్నారో వాళ్ళందరూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశం ద్వారానే మన పోషిస్తున్నారు సో ఆ శ్రీ మహావిష్ణులే తల్లి ఎందుకు పిల్లవాడికి పోషణని అందిస్తారు పశువు ఎందుకు ఆ పశువు యొక్క దూరకి పోషణం అందిస్తారు సో ఆయన పోషకుడు అంతేగానే ఆయన క్షీర సముద్రంలో ఉన్నాడు అని ఆ పాలన్నీ ఆయనే సప్లై చేస్తూ ఉంటాడు అలాగే పాలంటే పోషణం సో తత్వగుణం ప్రజోగుణము అంటే క్రియేషన్ అండ్ ఆ ఉపాధికి బ్రహ్మ అని చెప్పారు వినాశము చేయుట ఉపసంహారము చేయుట డిస్ట్రక్షన్ ప్రళయము ఆ ఉపాధికి రుగ్రహ అనిపందకృతేషాస్ ఆఫీస్ లో వర్కర్స్ ముందు ఈజ్ ఈజ్ మేనేజర్ స్ఫూర్తిగా ఉంటారు ఆ ఉపాధి కొడుకు దగ్గరకు ప్రేమగా ఉంటారు చిన్నోడితో మాట్లాడతారు ఇంకో సో శిక్ష వేయాల్సి వచ్చింది అనుకోండి ఒక వెంటనే ప్రేమతో పక్కన పెట్టేసి ఆ ఒక మూడు తెచ్చుకుని ఒక ఈ విధమైన మూడు విధములైన ఉపాధులతో అటు గుణములు అని లేదు సో సత్వగుణముల ఉపాధులతో ఆ పరమేశ్వరుడు ఈ జగత్ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు వాసుదేవరా వేదములు ఆ వాసుదేవుడే పరమ ప్రతిపాద్యముగా కలవి వాసు చెప్తాను ప్రస్తుతానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు తెలుస్తున్నది వాసు యజ్ఞంలో అగ్ని వరుణుడు ఇంద్రుడు సోముడు ఇలాంటి పేర్లు నిర్మితూ ఉంటారు అవన్నీ కూడా వాసుదేవుని తాత్పర్యము కలవి నదులన్నీ సముద్రానికి చేరినట్టుగా ఆకాశాత్ పతి సంతో యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారేశమ వాసువ పద యోగా భక్తియోగం కర్మయోగం రాజయోగం జ్ఞాన యోగం ఎన్ని యోగాలు అంటే సహజయోగం క్రియా యోగం ఇంకా ఏమైనా ఉంటే తీసుకుండి యోగం అసంఘయోగం ఎన్ని యోగా ఈ యోగాలన్నీ దేనికంటే యోగము అంటే ఉపాయము ఇవన్నీ దేనికి అసలు ఉన్నవి రెండు వాటిలోనే అవాంతర భేదాలుగా అనేక యోగాలు ఉన్నాయి బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఆ వాసుదేవుని యొక్క స్వరూపమును దర్శించుట అనే సింగిల్ పర్పస్ కోసం ఉన్నాయి ఇవన్నీ కూడా వాసువతర క్రియా పూజలు చేస్తారు పూజలోనేమో దోమం దీపం ఇలాగ ఎవేవో చేస్తారు తీర్థార్థనాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు దానాలు అన్నదానాలు ఎవేవో చేస్తారు ఇవన్నీ కూడా ఆ వాసుదేవుని యొక్క స్వరూపాన్ని ఆ ఈశ్వరుణ్ణి పొందుతా అనే లక్ష్యము కలవి వాసుదేవతరం జ్ఞానం తెలుసుకొనే ఉంది వాసుదేవతరం తపహ తపహ అంటే ఉపవాసం చేస్తారు లేకపోతే వ్రతం చేస్తారు ఆ అయ్యప్ప భక్తులు నడుస్తారు తపస్సు సో ఇలాగే ఇంకా తపస్సు ఇలాగే చేస్తూ ఉంటారు ఇన్నింటి యొక్క తాత్పర్యము వాసుదేవుడే వాసు ధర్మ వాసు గది గది అంటే మోక్షం మోక్షం అంటున్నారు ఎందుకంటే మోక్షము అంటే వాసుదేవుని ఆత్మ రూపముగా దర్శించుతాయి ఈ శ్లోకం చూడండి యథానుషు నానేవ భాతి విశ్వాత్మా భూత తుమాన్ ఇప్పుడు పది కట్టెల్లో నిప్పులు మండుతున్నాయి పది కట్టెలు మండుతున్నాయి కట్టెలు అన్నప్పుడు పది ఉన్నాయి కానీ వాటిల్లో మండే వన్హియన్ని ఒకటా పద ఒక దారుషు ఏకస్ దారు అంటే కట్టె అదేవిధంగా నానేవ భాతి విశ్వాత్మ సర్వ ప్రాణుల ఆత్మరూపుడైన ఆ పరమేశ్వరుడు నానాగా భాషిస్తున్నాడు నేను మీకు చెప్తా ఈ చెయ్యికి ఆత్మ ఏది నేను ఈ కన్నుకి ఆత్మయ్యేది నేను ముక్కు ఆత్మ అయ్యేది నేను సపోజ్ చెయ్యికి దెబ్బ తగిలితే ఎవరికి తగిలినట్ సార్ ముక్కు తగిలితే అదే కాలుకి తగిలిసీ బట్టనలేని కోటికి తగిలినట్టు ఉదాహరణ ఏంటో తెలుసు ఈ దేహంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అని ఇది దాకా కానీ అన్ని ఆత్మలు ఎక్కడ ఇప్పుడు నన్ను వచ్చి ఇక్కడ ముట్టుకున్నారనుకోండి ఏదో అడుగుతా ఇక్కడ ముట్టుకుంటే ఏమిటని అడుగుతాను ఎక్కడ ముట్టుకున్నా పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి చేయి పట్టుకులాగినా కొంగు మట్టుకు లాగినా బుబ్బల మొట్టుకు లాగినా ఎక్కడలాగినా తల్లి నేను తోటే ఇక్కడ ఎన్ని నియములు ఉన్నాయి చెప్పండి ఒక్కటే నేను కలదు అవయవాలు లేదు సెల్స్ లేదు నేను ఈ బ్రహ్మాండమంతా శరీరముగా కలవాడు పరమేశ్వరుడు కాబట్టి ఇప్పుడు మీరు ఒక పశువు యొక్క ఆత్మ ఏమిటి ఆత్మ అంటే ఈశ్వరుడు పశువు యొక్క దేహం ఏమిటి దాని డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి దాని ఈశోకా ఏమిటి అంటే వేరువేరుగా ఉండొచ్చు ఆత్మ ఏమిటి అంటే మనకు ఇప్పుడు చెయ్యి ఉందండి చెయ్యికి ఐదు బ్రేళ్ళు కాలికి మోకాలుకి బ్రేళ్ళు లేనేలేవు ఆ రకంగా భేదాలు ఉంటాయి కానీ ఆత్మ అనేప్పుడుకి ఎసెన్షియల్ నేచర్ అది అది ఏకరూపంగా ఉంటుంది అదే విధంగా సమస్త జగత్తుకి కూడా విశ్వాత్మ ఒక పశువు యొక్క ఆత్మ ఈశ్వరు ఆ తర్వాత మీరు చెప్పండి నెక్వెస్ ఆత్మ ఏమిటి బంగారం దారు ఆత్మ ఏమిటి బంగారం ఇయర్ రింగ్స్ ఆత్మ ఏమిటి బంగారం ఆ విధంగా ఒక మనిషి యొక్క ఆత్మ పరమేశ్వరుడు అమెరికాలో ఉన్న ఆత్మ పరమేశ్వరుడు పక్షి యొక్క ఆత్మ పరమేశ్వరుడు నానే ఒక ఇలా ఎన్ని భేదాలుగా నడపడుతున్నాడే అంటే ఒకేవన్నీ దారు కట్టెల్ని బట్టి వేరు వేరుగా కనపడినట్టుగా పరమేశ్వరుడు నానే ఒక విశ్వాత్మ భూ దేశ అని ఇలా నవలిపెట్టాడు బాగా ఒక ఒక అరగంట గ్యాప్ అండి ఈ అరగంటలోనూ మీరు కాముగా విస్పర్స్ వెళ్ళి అరవై పసి అనుసరించాలేనాయ్యాక